పరిశుద్ర ప్రమల దేవ కృపండి దేవా ప్రభా వైఖ్య కృతజ్ఞత స్తో పరిశుద్ర ఒక సర్వశక్తిమంతురా సర్వాధికారి నీకు వందనాలు ప్రభావ దేవాయ ప్రభ మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని ఏచు కృషి ఒక రక్తం చేత కడిగేని ప్రభావ దేవాయప్రభ మరి మీ యొక్క పరిశుధత్మ మాకు అనుగ్రహించేంతండి దినదిన ప్రభ యొక్క పరిశుధత్మ చేత ప్రభా మేము నడిపింపు సహాయపడమని ప్రార్థించండి ఏసే మరి యొక్క సమయంలో ప్రభా సాయంత్రం టైంలో ప్రభా మరి కదండి మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి దేవాయత్స ప్రభా మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవ ఇంకెంతమంది బిడ్డలైతే రాలేదు ప్రభా వారినంత నీ కూలో జ్ఞాపకం చేసుకోని ప్రభాంత ప్రతి వారి ప్రభా దీవించండి దర్శించద ప్రతి సేవ జీవితం పలి భరిత చేయండి దేవ హై మరి పాట ద్వారా మాట్లాడి వాకించతో మాట్లాడి ఈ యొక్క పరిశుద్ధత్మ్యత నడిపింపు దయచేయమని ఆద్యంతం ప్రభావం మీద తోడే నడిపిస్తారని ఏ చూపిస్తున్నాడు ప్రార్థిస్తుంది దేవి సిస్టర్ ఒక పాట పాడండి సిస్టర్ అడగమంటివే అడగమంటివే అక్కరలన్నీ నన్ను అడగమంటివే పదలోనే ఆశ్రయమునంటివే అడగమంటివే అడగమంటివే అక్కరలన్నీ నన్ను అడగమంటివే ఆ పదలోని ఆశ్రయమునంటివే అడగమంటివే రాజులలో కంటే మనుషులను నమ్ముట కంటే రాజులను మనుషులను నమ్ముట నన్ను ఆశ్రయించు వారిని ఏమేలు కొదువై ఉండదని నన్ను ఆశ్రయించు వారికి మేలు కొదువై ఉండదని అడగమంటివే అడగమంటివే అక్కరలన్నీ నన్ను అడగమంటివే నేనే పదలో నేను ఆశ్రయమునంటివే చొట్టు చుట్టుముట్టినా వ్యాది ఎంత కృంగ దేశిన బాధలెన్ని చుట్టు ముట్టినా వా వ్యాధి ఎంత కృంగ దేశిన స్థుయాగము చెల్లించము నేనే విడుదల కలిగించునని తుది యాగము చెల్లించము నేనే విడుదల కలిగించు నే అడగమంటివే అడగమంటివే అక్కరలన్నీ నన్ను అడగమంటివే ఆ పదలో నేనే ఆశ్రయమునే అడగమంటివే ఈ జీవన పయనములోనా పోరాడే సమయములోనా ఈ జీవన పయనములోనా పోరాడే సమయములోనా నీవు నన్ను ప్రార్థించుమో నేనే విజయము దయచేతునని నీవు నన్ను ప్రార్థించుమో నేనే అడగమంటివే అడగమంటివే అక్కరెలన్నీ నన్ను అడగమంటివే ఆ పదలోనే ఆశ్రయమునంటివేం అడగమంటివే ప్రైజ్ల సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఓకే సార్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధి రోగ తండ్రి కృపా మేడ హిసు ప్రభానికి ఎంతో వందాలైనా జీవం గల తండ్రి జీవాధిపతి నిన్న నేడు నిరంతరం ఏకరీతి గొప్ప దేవ యసయానికి ఎంతో వందాలు ప్రభా కృతజ్ఞతాస్తూ చెల్లిసినమైనా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతన దినం మీరు మాకు అనుగ్రించడనైనా ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ పాతాల దగ్గరికి వచ్చిన ప్రవ మరియలాగా ప్రవ మీ పాతల దగ్గరికి వచ్చినైనా మీరు మాతో మాట్లాడండి మీ అద్దెకు వచ్చిన ప్రవ మీ ఎద్దకు వచ్చిన ప్రవ నేర్చుకుని ప్రవ మేము ప్రవ మీ కాడి మేము మొయ్యాలా ఆ రీతిగా మేము బోధించాలా ప్రవ మీరే మాకు సహాయకులుగా ఉండండి మీకు పరిశుద్ధ నడిపింపు మాకు అనుగ్రహించినైనా పరిశుద్ధాత్మ దేవా మా హృదయంలో మీరుండి మాతో మాట్లాడండి మా తలంపులు మాలోచన సమస్తాన్ని కొట్టివేయండి ప్రభావ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైనా నా దేవానికి ఎంతో వందాలు చెల్లించడం అయినా మీరు దినాల్లో అంతే దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభావ మీరు అక్కడికి సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవ ఈ చివరి అంతే దినాల్లో ప్రవ మేము ఏరీతిగా మేము ముందుకు వెళ్ళాలో ప్రతి విషయంలోనైనా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారైనా మరి విశేషంగా ముందుకు వెళ్ళాగా ప్రతి దశలోనైనా మా జీవన విధానంలో మా ఆత్మీయ స్థితిలో ప్రభావ మేము ఇంకా ఎదుగులాగా మీ కురప మాకు అనుగరించి ప్రతి చోట మీ కోర్పమ్మని శాసన పెట్టుకోండి వాక్యమే ధ్యానించబోతుండగా మీకు పరిషుద్ధ నడిపింపు మాకు అనుగరించి వాకిందర ప్రభావ నైనా అనేక విషయాలు మాకు బయలుపరచమని ఏసు క్రీస్త నామమున ప్రాతిష్టం తండ్రి ఆమె యోహన్ సుమార్త పద్నాలుగో అధ్యాయం యహంస్ వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఏసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు మీ హృదయంలో కలవరపడని ఈకుడి దేవుని ఎందు విశ్వాసం కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు మీ హృదయంలో కలవరపడని అంటే హృదయంలో కలవరం వస్తుంది విషయం చెప్తున్నాము కాబట్టి ఎందుకు మనకు కలవరం వస్తుంది భయం అన్నట్టు ప్రతి దశలో మనకి భయము కలవరము అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నో తలంపుల ద్వారా ఎన్నో సమస్యల ద్వారా ప్రతి దశలో నుంచి ప్రభు ఎన్నో ప్రతి దశలో ప్రభు మనకు అవన్నీ చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితులు అన్నిట్లో కూడా మనం ఏ రీతిగా మనం ముందుకెళ్ళాలా అనే విషయం ప్రభు మనకి చెప్తున్నాడు కాబట్టి మన హృదయము అనేది ఎందుకు హృదయాన్ని కలవరపాలని గురించి చెప్తున్నానంటే ఈ హృదయము ప్రభు చెప్తుడు అక్కడ పాత నిబంధన కాలంలో ఇర్మియా గ్రంథంలో ఉంటుంది వాక్యం హృదయం అన్నిటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవరో అని ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ హృదయం అనేది ఎంతో పరిశుద్ధంగా మనం పెట్టుకోవాలా ప్రతి దశలో మనము హృదయంలో ఈ హృదయంలో నుంచి ప్రతిదీ మనకి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి నీ హృదయంలో నువ్వేవైతే యోచిస్తావో అదే నువ్వు చేస్తావు కాబట్టి ప్రతి దశలో దేవుడు మనకు అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అన్నట్టు మనము మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనము కలవర పని కూడా ఎందుకంటే కలవరము భయం అనేది వస్తుంది ఈ లోకంలో కాబట్టి కలవరము భయం అనేది ఈ లోకంలో మనుషులకు వస్తూ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కాలంలో కానీ కృత కాలంలో కానీ ప్రతి భయం వచ్చింది కానీ ఆ భయమైన అనేస్థితుల్లో వాళ్ళు ఏ రీతిగా ప్రభుని భయం పరిచినారు ఏ రీతిగా ప్రభు కొరకు జీవించారు ప్రతి దాంట్లో నాకు ఏమైపోతుంది నా శరీరంకి ఏమైపోతుంది ఎన్నో అనారోగ్యాలు ఎన్నో అవన్నీ వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఈ లోకంలో అవన్నీ మనకు తప్పు అన్నట్టు ఎందుకంటే ఏసు ప్రభు చెప్పిండు ఈ లోకంలో మీకు శ్రమ కలుగునన్నాడు కాబట్టి రెండు రకాల శ్రమల గురించి మనం చూస్తాం మొదటి శ్రమ ఏంటంటే ఈ లోకంలో మనం దేని మనం శ్రమ పడుతున్నాం మన సొంత జీవితాల్లో మన సొంత తలంపుల ద్వారా మన కుటుంబాలలో మనకు సంబంధించిన వాటిలో ఎంతగా శ్రమ పొందినా కానీ అది దేనికి కూడా పనికిరాంది దానికి విలువ లేదన్నట్టు ప్రభు కొరకు శ్రమ పొందాలా ఆయన నామం కొరకు మనం శ్రమ పొందాలా ఎట్లా శ్రమబంధమైన నామం కొరకంటే ఆయన ఆయన సేవలో మనం ఉన్నప్పుడు ప్రభులను ఉన్నప్పుడు నీకు అవన్నీ శ్రమలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ప్రభులో మనం ఎప్పుడైతే మనం ముందుకు సాగిపోతా ఉంటామో అనేక విధాలంగా నీకు ఎన్నో శోధనలు సమస్యలు నీకు అన్ని ఉంటాయి ఎందుకంటే దేవుడు నిన్ను ఆ రీతికి నడిపించాలనుకున్నప్పుడు నీకు ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక దశలో మనం పరిశీలించుకోవాలా ఏంటంటే ఒకటి మనము అవిధీతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను సరి అవన్నీ సమస్యలు దేవుడు నీకు అవన్నీ పెడతా ఉంటాడు ఎందుకంటే అవి నీవే దాడి చేస్తూ ఎందుకంటే చూడండి ఒక ఉదాహరణ నేను చెప్తాను మీకు ఏంటంటే నువ్వు మనం ఎప్పుడైతే మన ప్రభులో సంపూర్ణంగా బలపడి ఆత్మలో ఎదిగి ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఒక యుద్ధం అన్నట్టు కాబట్టి యుద్ధంలో వెళ్ళినప్పుడు ఎంతోమంది రాజులు శత్రు రాజులు ఎంతోమంది నీ మీద వచ్చినప్పుడు వాళ్ళందరూ మీద ఏం చేస్తాను వాళ్ళ మీద విజయం పొంది నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నీ మీద వాళ్ళకి బాగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎన్నో వాడి రాజ్యాలు నేను కాబట్టి ఎన్నో ఒక ఆ సైన్యాల నువ్వు ఓడగొట్టి ఆ రాజ్య ఆ రాజ్యాలన్నిటి నువ్వు ఆక్రమించుకున్నావు కాబట్టి వాడి ఖచ్చితంగా ఓడిపోయిన వాడి ఖచ్చితంగా వాడికి నీ మీద అంటే పగ అది ప్రతీకారం ఉంటుంది ఆ రీతిగానే ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనము యుద్ధం చేస్తూ చేస్తూ యుద్ధం ఎప్పుడైతే మనం మానేస్తా ఉంటే అప్పుడు ఏం చేస్తాయి అంటే నువ్వు యుద్ధం చేసి ఓడగొట్టావాటి అన్నిటినీ అవన్నీ మనం తిరిగి వస్తాయి అవి తిరిగి వచ్చి నువ్వు యుద్ధం ఆడటం అవన్నీ నువ్వు బంద్ నువ్వు ఉన్నప్పుడు అవి నీ దాడి చేస్తే నిన్ను బహుభయంకరంగా నిన్ను చిత్రహింసలు పెడతా ఉంటాయి అన్నట్టు అందుకే పౌలు అంటాడు పరలోక సంబంధమైన పిలుపులో ఎన్నో రుచి చూసిన తర్వాత తిరిగి వాళ్ళు పడిపోతే వాళ్ళ జీవితం బహు భయంకరంగా ఉంటుందని చెప్తున్నాను అక్కడ అభివృద్ధి రాసిన పత్రికలు మనం చూస్తాం వాక్యం అందుకు మనము ప్రతి దశలో మనము జాగ్రత్తగా మనము ప్రభులో మనం వెళ్ళాలి మన హృదయాలు ఇప్పుడు కూడా కలవర కలవరం భయం వస్తుంది మన మన ఉంటారు కాబట్టి కలవరం అనేది ఎన్నో రకాలుగా వస్తూ ఉంటది అన్నట్టు ఈ లోక పరిస్థితులు చేసినప్పుడు కలవరం వస్తూ ఉంటది నీ కుటుంబాలు చూసినప్పుడు కలవరం వస్తుంది నీ ఆర్థిక స్థితి చూసినప్పుడు కలవరం వస్తూ ఉంటది లేదా నీ ఉద్యోగ స్థలంలో ప్రతి దశలో నీకు కలవరం భయం వస్తా వస్తూ ఉంటుంది అన్నట్టు కానీ ఏది వచ్చినా కానీ ప్రభు చెప్తుండో మీరు హృదయాలను ఎందుకంటే మీరు దేవుని విశ్వాసం ఉంచినారు కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో కాబట్టి విశ్వాసం అనేది లేకపోతే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టాలుగా మనం జీవించలేం కాబట్టి విశ్వాసం అనేది ఎట్లా వస్తుంది మనకి విశ్వాసం అనేది మనకి ఎట్లా వస్తుంది కేవలం దేవుని వాక్యం ద్వారానే ఏసు ప్రభుకి వచ్చిన మాటల మనకి విశ్వాసం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని పుట్టించిన వాడు కొనసాగించేవాడు కేవలం ఏసు ప్రభే కాబట్టి ఏసు ప్రభు మీద విశ్వాసం పెట్టాల కాబట్టి ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందన్నారు సాధ్యమైతే ఏర్పరిచేన వారి సహితము వాడు మోసగిస్తాడు వాక్యం ఎంతమంది మోసపోయినారు ఈ లోకంలో ఎందుకంటే దేవుని సత్యని గ్రహించి సత్యము ఇచ్చిన జ్ఞానము పొందిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళు పడిపోతే వాళ్ళ నూతన పరిశ్రమ అసాధ్యమవుతుంది ఒకప్పుడు సత్యంలో నడిచి ఇప్పుడు అబద్ధంలో జీవిస్తే ఈ లోకపరమైన ఆచారాలు ఈ లోకపరమైన పద్ధతులు వాటి అన్నిటిని అనుసరించి నడుచుకుంటే నీ విశ్వాసము అది ఎప్పుడు కూడా పరిపూర్ణం కాదు నువ్వు ఇంకా అవిశ్వాసం లాగే తయారిపోతా కాబట్టి అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనని బోధించాలి అది కొంచెం కష్టమైనా సరే మనం బోధించాలా ఎందుకంటే ప్రకటన గ్రంథంలో వాక్యం ఉంది ఈ ఈ గ్రంథంలో రాయబడిన అన్నిటిని ఎవడైతే బోధించకుండా ఉంటాడో ఎవరైతే వాటిని మార్చినా తీసివేసినా కలిపినా కానీ ఖచ్చితంగా వాటికి శిక్ష ఉంటది అని వాక్యం ఉంది అందుకు మనము ఏ వాక్యమైనా సరే మనం ఏం చేయాలా జాగ్రత్తగా దీర్ఘ సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో వాళ్ళని హెచ్చరించాల కాబట్టి అందుకే తిగుమతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు నీ నీ యొక్క జరువులు హితబోధనకు చెవియగా వైపు తిరిగినారు కాబట్టి ఆ కాలం వచ్చిందంటాడు కాబట్టి నీ ఉపదేశంలో ఎట్టుండలా సంపూర్ణ దీర్ఘశాంతంతో నువ్వు ఖండించాలా బుద్ధి జపాలా హెచ్చరించాలనేది వాక్యం కానీ ఏది చేసినా గాని నువ్వు సంపూర్ణ దీర్ఘ శాంతంతో నువ్వు హెచ్చరించాలా కాబట్టి ఈ హెచ్చరిక అనేది ఇదొక ఆత్మ నటు కాబట్టి ఇక ఈ యొక్క ఆత్మీయమైన జీవితం ఎట్లుంటుందంటే అనేకులను సహిస్తూ అనేకులు నువ్వు భరిస్తూ ప్రేమతో వాళ్ళని ప్రభుత్వ వాక్యం చెప్తూ వాళ్ళు హెచ్చరించి ప్రభులో నడిపించాల కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎట్లున్నారంటే ఊరికనే కోపాడిపోతారు అన్నట్టు ఊరికనే సెన్సిటివ్ అన్నట్టు చాలా చిన్నపిల్లలాగా మారిపోతారు అన్నట్టు అర్థం చేసుకునే స్థితి వాళ్ళకి అవగాహన ఉండదు కానీ ఊటి ఊరికనే అపార్థం చేసుకుంటున్నట్టు కానీ దాన్ని ముందు ఏం జరిగిందని తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి ఏది సత్యం ఏది అబద్ధం అని తెలియకుండానే వాళ్ళు ఊరికనే అపార్థం చేసుకుంటున్నట్టు కాబట్టి మనుషుల విధానం అట్టుంటుంది అన్నట్టు కాబట్టి అలాంటి వాళ్ళతో మనము బహుజాగ్రత్తగా ఉండి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్ంచి దూరం కాకుండా మన జీవన విధానం మన విషయం ఏంటంటే ప్రతి దశలో ప్రభులో నీకులు మనం అనే భారంతోనే మనం ముందు పోతూ ఉంటాం కాబట్టి కొన్ని వ్యతిరేకాలు వస్తూ అవన్నీ మనం భరించాలా ఏ రీతిగాైనా సరే వాళ్ళ మనకు ప్రభు చెప్తూ కాబట్టి ఈ ప్రయాసంలో మనం పోతున్నప్పుడు ఎన్నుగానో నీకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి దశలో నువ్వు ప్రభుకు విధేత చూపిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడే సమస్తాన్ని నెరవేర్చగలం ప్రభులు మీరు సమస్తం నెరవేర్చిన వాక్యం కాబట్టి పత్తిది మనం ప్రభు వరకు మనం వాటిని నెరవేర్చాలా కాబట్టి ఇది ఆత్మీయ ప్రయాణం అన్నట్టు కాబట్టి ఐగుప్తుల నుంచి ఇస్రాయల్ ప్రజలు కానూన దేశానికి ప్రయాణం పోతున్నప్పుడు ఆ మార్గం ఏం జరిగింది ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎన్నో పరీక్షలు వాళ్ళకి ఎన్నో ఎన్నో విధాలుగా దేవుని శోధించినారు ఎంత ఎంతో విధంగా వాళ్ళు తిరుగుబాటు చేసినారు ప్రతి దశలో దేవునికి అవిధేత చూపించినారు వాళ్ళు తర్వాత ఆయన ప్రేమ దేవుడు కాబట్టి మోస లాంటి వాళ్ళు ఉండి ఒక దేవుని ఉగ్రతను వాళ్ళని పడకుండా కాపాడుకుంటూ తీసుకెళ్ళినారు కాబట్టి ఈ చివరి కాలంలో అంత్యదలు ఉంటున్న మనము అనేకులని వాళ్ళ ప్రయాణం వాళ్ళు మర్చిపోయినారు అన్నట్టు మార్గం మర్చిపోయినారు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని నువ్వు మారుమనిసి పొంది బాపీసం పొంది ప్రభులను ఒప్పితే నువ్వు ప్రభుని తెలుసుకుంటావో అప్పుడు నీ ప్రయాణం స్టార్ట్ అయిందన్నట్టు నీకు ఒక గమ్యం ఉంది నేనే మార్గం సత్యము జీవం అని ఈశ్రభు నా దారు ఎవరు కూడా తన ఎద్దుకు రాలేనన్నట్టు కాబట్టి తండ్రి ఎద్దుకు మనం పోవాలంటే ఏసు మార్గం కాబట్టి ఏసు ప్రవే మనం తెలుసు కాబట్టి ఆ మార్గము మనుషులకి తెలియదు కాబట్టి ఆ వాక్యం చవితి కానీ తండ్రి ఎత్తుకు వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా పోవాలా అనేది తెలియదన్నట్టు మార్గం కాబట్టి మార్గం చూపించే మార్గదర్శకులు అవసరం అన్నట్టు కాబట్టి ఆ మార్గదర్శకులు ఎట్లున్నారు మార్గం వాళ్ళకే మార్గం తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళే మార్గం చూపిస్తారు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ రోజు అనేకులు అలాంటి ఆత్మీయమైన విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ఈరోజు కాబట్టి విశ్వాసం కూడా సరిగా లేదన్నట్టు కాబట్టి కలవరం భయము దేవుని బిడ్డలో కలవరం భయము వస్తది కాబట్టి చెప్పిండు కాబట్టి మీరు మీరు హృదయా కలవర పడికి అంటారు అంటే నేను వెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోయింది కాబట్టి నేను వెళ్తాను కానీ ఏ స్థితిలో వచ్చినా కానీ మీరు కలవరపడి నా తల్లి ఇంటో అనేక నివాసాలు ఉన్నాయి కాబట్టి మీకు స్థలం సిద్ధపష్టకు నేను పరిలోకి వెళ్తున్నా కాబట్టి మన ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన చెప్పేది పత్తిది సత్యం కాబట్టి ఏ చెప్పే పత్తి మాటల్లో ఆయన ఆయన మాట్లాడే పత్తి విషయంలో కూడా కొంతమందికి అర్థం కాదన్నట్టు అక్కడ శాస్త్రలో పరిచయలు ఉంటారు అక్కడ వాళ్ళకి అర్థం కాదు నేను ఏం మాట్లాడుతున్నాడు నేనే పరలోకం దిగి వచ్చిన మన్నా అని అంటున్నాడు కాబట్టి నేను చెప్పే మాటలో ఆత్మను జీవముని ఉన్నాయి అని చెప్తాడు ఈశ్వ్రాభు అక్కడ యోహన్ స్వార్థలు కాబట్టి అవన్నీ వాళ్ళు చూసినప్పుడు ఎంతో మంది శిష్యులు ఆయనతో పాటు ఉంటారు ఎంతో మంది శిష్యులు ఉంటారు ఆయనతో పాటు ఆయనతో పాటు పరిచర్ చేసే ఉంటారు ఆయనతో పాటు కానీ ఈశ్వరావు చెప్పిన ప్రతి మాట మా యవన్ స్వార్థ ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైన అధ్యయనం అది ఆరోగ్యంలో అరవై వచ్చి వచ్చే వారికి వాళ్ళు చెప్తారు ఇది కఠినమైన మాట ఎవరు దీన్ని పాటించగలడు ఎవరు అని అక్కడ వాళ్ళు ప్రభులు అడుగుతున్నారు కాబట్టి కఠినమైన మాట అంటే దేవుని మాట ఎప్పుడు కూడా కఠినంగా ఉండవు కాబట్టి మనం అర్థం చేసుకునే విధానం తప్ప ఏది కూడా వాటిని ఎట్లా అర్థం చేసుకొని పోవాలనేది విషయమో తెలియదు కాబట్టి ఏసు ప్రవే నేనే మార్గం సత్యం జీవం అన్నాడు కాబట్టి ఆ మార్గం సత్యం జీవం అంటే ఏసు కాబట్టి ఆయన ద్వారం నేనే ద్వారం అనడు జీవంలో పో ద్వారం నేనే అంటాడు ఏసు కాబట్టి ఆ జీవంలోకి మనం నడిపించాలా మనుషుల్ని అంటే కాబట్టి విశ్వాసము అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి భయపడే వాళ్ళు కలవర పడే వాళ్ళు ఏ రీతిగా విశ్వాసం ఉండగలరు ఒక దశలో అనుమానాలు వస్తూ ఉంటాయి ఏమైపోతుంది ఏం జరుగుతుంది లోకంలో ఎట్లా ఉంది పరిస్థితి రేపు ఏం జరగబోతుందో తెలియదు అన్నప్పుడు ఇవన్నీ మనకి వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఏది వచ్చినా కానీ మన హృదయాలు కలవర కాబట్టి కలవరం భయం వస్తుంది ప్రతి దశలో భయం వస్తుంది కానీ వాటిని ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్ళినప్పుడే ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణగా నెరవేర్చగలం అన్నట్టు లేకుండా నెరవేర్చలే కాబట్టి భయం అనేది పది దశలో మనకు ఉంటుంది అన్నట్టు కాబట్టి దుష్టుడు ఎంత భయంకరంగా వాడు విజృంభించి పనిచేస్తున్నాడు కాబట్టి వాడిని ఏ రీతిగా వాడి రాజ్యాన్ని మనం కోలగొట్టాలా ఏ రీతిగా వాడి కోలగొట్టాలా అనేది మనం ఈ లోకంలో మనం అదే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ పరిస్థితులు మనకి మనకు ఎదురవుతూ ఉంటాయన్నట్టు కాబట్టి అందుకే ఒక వాక్యం నేను చూపిస్తాను లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ కాబట్టి ఈ విశ్వాసంలో మనం పోతున్నప్పుడు నీ హృదయము నీ మనసు నీ తలంపులు నీ ఆలోచన సమస్తము ఆయన మీద కేంద్రీకరించుకొని ఉండాలా ప్రతి దశలో ప్రభు మీదని కేంద్రీకరించుకోనప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం లేకుంటే వెళ్ళలేమనట్టు కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి బైబుల్ వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను బ్రతుకునని పాత నిబంధన కాలంలో హాబకు గ్రంథంలో రాసింది కాబట్టి విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నట నీతిమంతుడు కానీ కొత్త నిబంధనకు వచ్చే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను రాయబడి ఉంది కాబట్టి బ్రతకటం జీవించడం అన్నట్టు కాబట్టి ఈ లోకంలో మనుషులు బ్రతుకుతరు నేను బ్రతకాలా కొంత ఎంతో కాలం నేను బ్రతకాలా నేను ఎన్నో సంవత్సరాలు బతకాలా ఎందుకు బ్రతకాలనేది వాళ్ళు తెలియదు అన్నట్టు కాబట్టి యుగ యుగంలో జీవించాలా అనే వాక్యం ఉంది కాబట్టి ప్రభులు జీవించాలా అంటే మార్గం తెలియదు ఆ మార్గము మనుషులకు తెలియజేయాలంటే ఆ మార్గం చర్పించే వాళ్ళు ఆ మార్గము మనకు తెలియదు కాబట్టి ఏ ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన ఆ ఒక నుంచి వాళ్ళు సరైన మార్గంలోకి ప్రభులు నడిపించండు ఆయన మరణం ద్వారా పాపం నుంచి మనుషులంతా విచ్చరడిగా జీవిస్తున్నప్పుడు వాళ్ళు మార్గాలు చెరిపేసుకున్నారు వాళ్ళు ఎటుబోలు విచ్చల విడిగా జీవించినారు వాళ్ళు పాపం అది పరిపక్కన చెందింది భయంకర మరణ స్థితికి కాబోతున్నది అలాంటి టైంలో ఏసు ప్రభుత్వం ఈ లోకంలో మనందరి పాపాల కొరకు ఆయన శిరుడు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు అర్పించబడి పాప క్షమాపణ మనకు దేవుడు అనుగ్రించినాడు అది పడిపోయిన దాన్ని తిరిగి రెస్టారేషన్ చేసింది ఆయన అది తిరిగి మళ్ళా అధికారం దేవుడు మనకిచ్చి ఆయన ఎన్నో విషయాలు ఎన్నో ప్రమాణాలు ఎన్నో సత్యాలు మనకు బోధించి ఆయన పరలోకం వెళ్ళి ఆత్మరూపకంగా ఇప్పుడు మన మధ్యలో ఉండి అవన్నీ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతిదీ ఆత్మ వల్లే బయలుపరచబడుతుంది కాబట్టి ఆత్మ వలన బయలుపరచబడకపోతే ఏది కూడా సత్యం కాదు కాబట్టి ఈ లోకంలో అది సత్యం ఇది సత్యం అని చెప్తా ఉంటారు కానీ ప్రతిది వాక్యంతోనే మనం పోల్చి చూడాలా వాక్యాన్ని వాక్యంతో పోల్చాలా లేకుంటే మనం గ్రహించలేమన్నట్టు కాబట్టి ఇవన్నీ మనకు అర్థం చేసుకోవాలంటే మీకు పరిషుదాత్మ అభిషేకం అవసరం అన్నట్టు దేవుని ఆత్మ లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోలేదు కాబట్టి మనం ఈ లోకంలో చాలా మంది చూస్తాం కదా వాళ్ళ వాక్చాత్కూర్యము వాళ్ళు చెప్పే బోధలు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటాయి కానీ అన్ని బానే కనిపిస్తోంది కానీ కానీ పరిశుదాత్మ నడిపింపు అనేది వాళ్ళకు కనిపించింది అక్కడ చూడండి దేవుని ఆత్మ నడిపింపు ఎందుకు అవసరం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అపోలో బైబుల్ మనం చూస్తాం ఉదాహరణకి అపోలో అపోలో లేఖనంలో చాలా ప్రవీణుడైనా గొప్ప విద్వాంసుడు చాలా గొప్ప వాక్యం చెప్పటడైనా అపోలో కాబట్టి అతను కాబట్టి పరిశుదాత్మ అభిషేకం లేదు అతనికి సరే పరిశుదాత్మ అభిషేకం లేదు అని వాళ్ళకి మనకి కించపరిస్తలేము ఎందుకు మనం ఆత్మతో నింపబడాలని బైబిల్ చెప్తుందంటే ప్రతిదీ ఆత్మ వల్లే బయలుపరచబడుతుంది అనేది అందుకొరకు మనం ప్రయాసపడాలా దేవుని ఆత్మ కొరకు కాబట్టి అతను ఆ వాక్యంలో ఎంతగానో ప్రవీణ కలెవాడు వాక్యం అపుస్తుల కార్యంలో ఉంటుంది వాక్యం పద్దెనిమిదో అధ్యయంలో అయితే అకుల ప్రెస్కి అనే ఇద్దరు వాళ్ళు ఆయన చెప్పే బోధ విని ఈయన చెప్తున్న వాక్యం చాలా బాగుంది కాబట్టి ఇతనికి పశుదాత్మ ఇంకా ఇంకా ఆత్మవైన విషయాలు చెప్పాలా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అతనికి భోజనం పెట్టి కానీ కొన్ని విషయాలు ఎన్నో వాళ్ళకి వాళ్ళకి తెలిసినవన్నీ వాళ్ళు బోధించి అతన్ని ఇంకా బలవంతం చేసి బలపరిచేది అతన్ని చూడండి కాబట్టి ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలా అపోలో సేవ చేస్తున్నాడు పరిచయ చేస్తున్నాడు కానీ వాక్యములు ఎంతగానో బలపడ్డవాడు వాక్యం చెప్తున్నాడు ఏసే రక్షకుడు చెప్తున్నాడు కానీ అతను ఇంకా తెలియాల్సింది చాలా ఉన్నాయి అని అతని వల్ ఏం చేసినట్టు ఇంటికి తీసుకొచ్చి అతని కొన్ని విషయాలు విషదీకరించి చెప్పాడు తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపిస్తే అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ వాళ్ళని బలపరిచిండి లాస్ట్ టైంకి అపోస్తలు కానీ పంతొమ్మిది ఐదు ఎంకి వచ్చే పౌలు ఒక ప్రాంతం నుంచి పరిచయం చేసుకుంటూ ఆయన వస్తున్నాడు ఒక ప్రాంతానికి ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు అతను ఏం చేసిండు అక్కడ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అపౌలతో పాటు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది కూర్చొని పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేస్తుంటే అప్పుడు పౌలు అంటున్నాడు అయ్యలారా మీరు ఏసని విశ్వసించినప్పుడు పరిశుదాత్మను పొందితురా కాబట్టి ఎందుకు అది రేజ్ చేయాల తను పరిశుదాత్మను ఎందుకు రేజ్ చేయాలా పౌలకి ఎందుకు ఆ ప్రేరేపణ కలిగింది పౌలకి ఆ ప్రేరేప ఎందుకు కలిగింది చూడండి ఒక ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు నువ్వు ఒక దగ్గర రక్షణ పొందొచ్చు నువ్వు ఒక ప్రాంతంలో ఒక వెళ్ళొచ్చు ఒక ఒక సేవ పరిశీలన ఉండొచ్చు నువ్వు ఎక్కడి ఉండొచ్చు కానీ నువ్వు ఎక్కడున్నా కానీ నీకు దేవుని ఆత్మ నడిపింపు పరిశుదాత్మ అభిషేకం అవసరము ఎందుకంటే ఈ ఆత్మ ఏం చేస్తుంటే నువ్వు వచ్చ నేర్పిస్తాం కానీ ములుగులతో ప్రార్థిస్తూ ఉంటుంది మనకు ప్రార్థన నేర్పిస్తూ ఉంటుంది పశుదాత్మ అభిషేకం నీకు నీకు ఆత్మఫలాన్ని కనిపిస్తూ ప్రేమ సమాధానము శాంతి ఆశా ఇవన్నీ దయాలత్వము జాలి మనసు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఆత్మఫలాలు కాబట్టి ఇవన్నీ ఆత్మఫలాలు లేకపోతే ఏ రీతిగా ప్రభును మనం మయమ కాబట్టి మన ప్రవర్తన మన జీవన విధానంలో కూడా నీకు ఆత్మఫలాన్ని కనిపించాలా ఏదైతే వాళ్ళని నీకు జాలీ దయా కలుడర్ నీకు నీ హృదయము ఒప్పొంగల కాబట్టి నీకు ఎదురే ప్రతి పరిస్థితుల్లో నువ్వు వాటిని ఓవర్కమ్ చేయగలవు ఆశా నిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ మనకి ఎంతో అవసరం మనకి ఎందుకంటే దుష్టశక్తులు మనుషులకు దూరి నేను రెచ్చగొడతా ఉంటాయి నువ్వు టెంపు అంటే టెంప్ చేస్తే అవి ఎందుకంటే నేను కాబట్టి అందుకు దేవుడు ఆత్మ సాయం మనకి అవసరం అన్నట్టు పశుదాత్మలు విధాలుగా మనకు సాయం చేస్తూ ఉంటారు ఎందుకంటే మన ప్రభుయే కాబట్టి అవన్నీ మనకి నేర్పిస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి అపోలో అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంతా పైన శిష్యులు ఉన్నారు వాళ్ళతో పాటు అయ్యలారా మీరు ఏసీని విశ్వసించినప్పుడు పశుదాత్మను పొందితిరా అన్నప్పుడు కాబట్టి అతను అడగాల చూడండి పౌలు గొప్ప సేవకుడు అయినా కానీ ఆయన అనేక ప్రాంతాల్లో వెళ్ళి సేవ చేస్తున్నాడు ఈ అపోలో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాడు తర్వాత అన్నిట్లో బలపడింది అతను కానీ కాబట్టి అతనికి పశుదాత్మ అభిషేకం లేదన్నట్టు కాబట్టి మరి అయ్యలారా మీరు ఎందుకు పశుదాత్మ సంగతేమే వెళ్ళేదంటున్నారు అక్కడ అంటే ఎవరు చెప్పలేదు చూడండి ఎవరు చెప్పలేదంటే మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది పూలలో మనం పోతున్నప్పుడు చూసినప్పుడు ఎంతోమంది పాస్టర్స్ మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి వాళ్ళందరూ వాక్యం సేవా పరిచర్య అన్ని బాగానే ఉంటాయి వాక్యం చెప్పి బోధించే విధానము వాళ్ళు తీసుకునే రెఫరెన్స్ కానీ అవన్నీ బాగానే ఉంటాయి కానీ అవన్నీ అవసరం కదా కాబట్టి అవి మనసును బలపరుస్తూ ఉంటాయి కానీ నువ్వు ఒక సేవకుడు ఒక దేవునికి ప్రతినిధి అని అన్నప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే అవన్నీ నీకు బయలుపరుస్తూ ఉంటాయి ఆత్మీయ ప్రపంచం అన్నట్టు ఆత్మీయమనే విషయాలు ఎందుకు పరిశుధాత్మను మనకి దేవుడు ఇచ్చిండు నేను ఇంకా మీకు తెలిపవలసిన సంగతులు ఇంకా అనేకములు ఉన్నాయి ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు చూడండి ఏశప్రభు ఆయన ఆయన ఆహ్వానం కాకముందు శిష్యులందరూ దగ్గర ఉంటే ఏశప్రభు మాతో ఆయన ఇప్పుడు పరలోకం వెళ్ళబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఎంతగానో దుఃఖంతో వేదంతో వాళ్ళు ఉంటారు అక్కడ అప్పుడు ఏసు ప్రభావం అంటూ నేను ఇంకా మీకు చెప్పాలనుకున్నాను చాలా విషయాలు చెప్పిండు ఆయన సెలవు మనం పొందక మన కేబీపీఎం లో కూడా రికార్డింగ్ ఉంటుంది ద లాస్ట్ వీక్ ఆఫ్ క్రూసిఫిక్షన్ అంటే ఆయన సెలవు ఎక్కక విషయాలు చెప్పిండు అక్కడ కాబట్టి అది రెండు గంటల రికార్డింగ్స్ ఉంటుంది మనకి ఏబీపీఎంలో కాబట్టి ఆయన సెలవు మండం పొందక ముందు శిష్యులతో ఏం చెప్పిండు చాలా మంది ఈ సీ క్రిస్మస్ సీజన్ కానీ లేకపోతే గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ రోజు కానీ పండుగలు చేస్తారు కదా వాటి అన్నింటిలో కానీ ఏడు మాటలు చెప్తారు ఏడు మాటలు చెప్పేసి ఇక సమాప్తం అయిపోయిందని తర్వాత ఏడు మాటలు ఆయన సమాప్తం తర్వాత ఆయన లాస్ట్ ఆయన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత అప్పుడు అంతవరకే అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసేస్తారు వాక్యం కానీ తర్వాత ఏం జరిగింది ఎనిమిదోదొక అద్భుతం అక్కడ జరిగినట్టు మనం చూస్తాం అక్కడ ఆ బండల బద్దలు కావటం అక్కడికెళ్లి కొంతమంది పరిశుద్ధులు పైకి లేవడం వాళ్ళు నలభై దినాలు వాళ్ళకి కనిపించడం అవన్నీ ఎవరు చెప్పరు సచ్యుల వాక్యం కాబట్టి అంతవరకే క్లోజ్ అన్నట్టు అంటే ఇది ఒక ఆచారబద్ధంగా ఒక మతపరంగా ఏడు మాటలు చెప్పాలా ఆయన ఏడు మాటలు పలికిన సెలువు మీద కరెక్ట్ ఏడు పలికిండా ఆ ఏడు మాటలకు ముందు ఆ ఏడు మాటలు ఎంత ఆత్మీయ సత్యాలు దానికి ముందు ఏం చెప్పిండు ఏసు ప్రభు ఆయన సెలవు ఎక్కకు ముందు శిష్యులతో ఎన్ని ఉపానాలు చెప్పిండు ఎన్ని బోధలు చెప్పిండు అవన్నీ మనుషులు ఎందుకు గ్రహించరు అవని ఆత్మ ద్వారా అవని దేవుడు అవి మాట్లాడినాయను వల్తోని కాబట్టి కొన్ని వాక్యాలు వాళ్ళకి అర్థం కాలేదు కొన్ని ఉపమానాలు వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత వాళ్ళు ఏకాంతంగా ప్రభుని అడిగినారు అడిగి ప్రవ్వ ఇది ఎట్లా ఇది అర్థం చేసుకోవాలి దీని భావం ఏంది ప్రవ్వ అని అడిగిండు అంటే ఆయన మాట్లాడే పత్తి భాష పర్లకు సంబంధించిన భాష ఈ పర్లకు సంబంధించిన భాష నీకు అర్థం మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలా దేవుని భాష అని అంటే ఆత్మలో మనం వాటన్నిటిని గ్రహించగలం కాబట్టి ఆత్మలో గ్రహించకపోతే కష్టం అన్నట్టు అని చెప్పే అందుకే ఏస్ ప్రభు శిష్యులు అక్కడ కొంతమంది డెబ్బై మంది శిష్యులు చాలా మంది ఉంటారు అక్కడ అయితే ఏ ప్రభు ఒక మాట అంటాడు ఒక రిఫరెన్స్ చదువుతుంది ఒకసారి ఆరో అధ్యాయము యోగన్ సువార్త ఆరో అధ్యాయము అరవై వచ్చినంలో ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని కాబట్టి పైనుంచి చదివితే మనకు అర్థమవుతుంది అది నేనే జీవాహారం అంటాడు కాబట్టి ఇవన్నీ శాస్త్రులు పరీక్షలతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయన తర్వాత లాస్ట్ అరవై వచ్చి వచ్చి ఎవరికి ఏమంటాడంటే ఆయన శిష్యుల్లో అనే కొలు విని అంటే ఆయన శిష్యులు అంటే ఏ ప్రభు శిష్యులు అన్నట్టు వాళ్ళు వీళ్ళంతా ఏసు శిష్యులు ఆయన వెంబడించిన వాళ్ళు అది విని ఇది కఠినమైన మాట అంటే ఇది కఠినమైన మాట అన్నప్పుడు కొంచెం కఠినంగానే ఉంటది కదా మనం చెప్పే వాక్యాలు కొన్ని కఠినంగానే ఉంటాయి సరే ఎందుకు కఠినంగా ఉంటుంది ఎందుకు మనుషులు సహించలేకపోతున్నారు ఎందుకు మనుషుల ద్వేషము కోపము ఇవన్నీ వస్తున్నాయి నీ సహోదరిని ద్వేషించద్దంటే ద్వేషిస్తున్నారు మనుషులు ఇది నా మాటనా దేవుని మాటనా నేను నా చూసిన ఒక వాక్యం ప్రతి మాట నువ్వు అన్న జీవం వాక్యం చెప్తుంది ప్రతి ఓర్డ్లో జీవం ఉంది అది నీతో మాట్లాడుతుందని ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అట్లా వారికి వాక్యం ధ్యానించలే కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాటలో జీవకముంది ప్రతి దాంట్లో ఏసు ప్రభు ఉన్నాడు ప్రతి దశలో ఆయన ఉన్నాడు ప్రతి ఓడ్లో ఆయన ఉన్నాడు ఏసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు విని ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని వినగలడని చెప్పుకున్నారు కొంతమంది ఇది కఠినమైంది ఎవడు దీన్ని వింటాడు ఈ కఠినమైన వాక్యాలు మేము వినం మంచి వాక్యాలు కావాలా ఆదరణకరమైన వాక్యాలు కావాలా ఎందుకు దేవుడు కఠినంగా పడతాడంటే చూడండి ఒక రాయి ఒక రాయిని మంచి శిల్పంలాగా మర్చాల మలచాలంటే ఆ రాయికి ఎన్నో దెబ్బలు తగలాల ఆ శిల్పి ఎంతగానో వాటిని చెక్కుతుడు చెక్కి చెక్కి వాటిని మంచి రూపం తీసుకొస్తే ఒక విలువగల ఒక శిల్పంలాగా అయితేనట్టు ప్రకృతి సంబంధంగా నేను చెప్తున్నా కాబట్టి పతిది కూడా ఎందుకు దేవుడు మనకు ఆ రీతిగా మనకు కఠినంగా అనిపిస్తుందంటే అది కఠినంగా ఉండాలా కఠినమైన వాటిని తీసుకోవాలా అది చేతిగా ఉంటుంది ఒక దశలో కానీ నువ్వు దాని చేతి కూడా నువ్వు అనుభవించాలన్నట్టు తీసుకోవాలా ఇది కఠినమైన మాటలు ఎవరు వినగలడు అని చెప్పుకున్నారు ఏసు తన శిష్యులు దీన్ని గుర్చి సనుగు కొంచున్నారని తానే ఎరిగి వారితో ఇట్లా అంటే వాళ్ళ సనిగేది గునిగేది కూడా ఏసు ప్రాబ్బు తెలుసుకున్నాడు ఆయన ఆత్మలో చూడగలుగుతున్నాడు అవన్నీ చూడండి కాబట్టి సనిగే వాళ్ళ గునిగేవాలన్నట్టు ఈ వాక్యలు మాకు దేవుని వాక్య ఒక రీతిగా చెప్తుంటే మనుషులు ఒక ప్రవర్తిస్తుంటున్నట్టు అంటే వాళ్ళకి యుక్తమైన వాక్యాలే కావాలా మంచి ఆదరణకరమైన వాక్యాలే కావాలా కాబట్టి ఆత్మీయమైన విధానాలు ఆత్మీయమైన జీవితము పరలోకి వచ్చిన నేనే నేనే జీవాహారం నా ద్వారా తప్ప ఎవరు కూడా తన ఎదుగుక అని ఎన్నో విషయాలు తీసుకోవాలి చెప్తుంటే అక్కడ వాళ్ళు ఏం ఇది కఠినమైన మాట ఇది మాకు అర్థం కాలేదు ఏంది ఇది ఏంది అని వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు ఈ రోజు కూడా కలిసి జీవితంలో అట్లనే కనిపిస్తూ ఉన్నారు కదా అయితే ప్రభు చెప్తుంది అక్కడ ఇరవై అరవై రెండవ అలాగైతే మనిషి కుమారుడు చూడండి అరవై ఒకటి వచ్చినంలో దీని గురించి సనుకూర్చున్నారని తనకు తానే ఎరిగి వారి దీని దీనివల్ల మీరు అభ్యంతర పరుచున్నారా అంటే అభ్యంతర పడుతారు అనేకులు ఈ చివరి కాలంలో అనేకులు అభ్యంతర పడతారు అన్నట్టు అభ్యంతరం ఎందుకు వస్తుంది చెప్పండి అభ్యంతరము ఎందుకు వస్తుంది అభ్యంతరాలు ఎందుకు వస్తాయి చూడండి మనలో ఏదో బలహీత ఉంటే అభ్యంతరాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అభ్యంతర పడుతున్నారా నేను చెప్పే మాటలు వింటే ఇది కఠినమైన మాట ఇది కఠినంగా ఉంది మాకు కొన్ని మరో హృదయాలు తాగుతుంది అని నువ్వు గ్రహిస్తున్నావు అంటే నీలో ఏదో బలహీస్తున్నట్టు అంటే నువ్వు ఆయన వాక్యాన్ని స్వీకరిస్తా ఉన్నట్టు చూడండి అయితే ప్రభు చెప్తున్నా అక్కడ అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుటకు మీరు చూసిన ఎడలా ఏమంటారు ఏమందరు కుమారుడు మునుపున్న చోట మీరు ఎక్కుట మీరు చూస్తే మీరు ఏమంటారు ఈ చెప్పిన వాక్య ఈ వాక్యం వింటేనే మీరు అది కఠినమైన మాట అంటున్నారు కాబట్టి నేను మునుకున్నట్టు ఎక్కడున్నాను అక్కడ మన తిరిగి వెళ్తే మీరు ఏమంటారు అక్కడ అంటే ఇవన్నీ ఆయన చెప్పే బోధల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి ఆయన చెప్పే వాక్యము ఎవరికి కాదు ఆయన భాష వేరే అది పర్లోక సంబంధించిన భాష ఆ భాషలో అది మనం మనం తెలుసుకుంటే అవి మనకు గ్రహించగలం అనమాట అందుకే ఇసు వంటడు పర్లోక మర్మములు వారికి అనుగరించబడలేదు కానీ మీకు అనుగరించబడి అన్నారు అంటే ఒక గుంపుకే దేవుడు ఆయన అనుగరిస్తారు ఎందుకంటే వాళ్ళు ఆయన వాక్యాన్ని ఓరుస్తారు ఆయన వాక్యాన్ని కఠినమైనదని స్వీకరిస్తారు ఎందుకంటే ఆయన చిత్తానికి తల వంచే వాళ్ళు ఆయన వాక్యానికి విధేత చూపించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకే అవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు ఆ విధేత చూపించే వారికి బయలుపరచాడు ఎందుకంటే నేను కాబట్టి ఆ వాక్యం మీ హృదయంలో లేదు అందుకు దేవుడు మాట్లాడుతున్నా అప్పుడు ప్రభు అంటాడు అరవై మూడు వచ్చినప్పుడులో ఆత్మయే జీవింపజేయించినది శరీరము కేవలము నిష్ప్రయోజనము కాబట్టి ఆత్మనే జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే నేను ఎప్పుడు కూడా ఆత్మలోనే జీవించాలా అంటే ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైనది ఆత్మీయమైనది కాబట్టి ఆత్మీయమైనది ను నేర్చుకోవాలంటే నువ్వు ఆత్మలో ఉంటే కదా నేర్చుకోవాలన్నట్టు లేకుంటే ఎటుదంటే నేను ఒకప్పుడు సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు లెక్కలు లెక్కలో చాలా వీక్ నేను అసలు కేవలం లెక్కల గురించి నేను మానేసిన అది నేర్చుకొని చేత కాక అది చెప్పేవాళ్ళు లేక అది ఎట్లా చెప్పాలో అది ఎట్లా తీయాలో తీయక అట్లా నేను ఏం చేసినా స్కూలే మొత్తానికి మానేసిన మీ మిగతా వాళ్ళన్నిట్లో మంచిగా కాబట్టి నేను ఒక లెక్క అది కూడికలు తీసివేతలు బాగాహారాలని అవన్నీ చేస్తూ ఉంటారు కదా అయితే నేనేం చేస్తానంటే వాటిని బట్టి కుట్టుకున్నాను అన్నట్టు అంటే లెక్క ఎట్లా చేయాలా ఇట్లా పదిలో నాలుగు తీసేస్తే ఆరు అట్లా అట్లా కౌంట్ చేసుకుంటే లెక్కలు చేయాలా అంటే అది అది అన్నట్టు దాని సిస్టమ్ అది లెక్కలు అంటే లెక్కలు చేయకుండా ఏం చేయకుండా షార్ట్ వచ్చేసి మొత్తం ఎంత వచ్చింది దీనికి అమౌంట్ అని చెప్పేసి అవన్నీ బట్టి గుట్ట వాళ్ళు రాసేటట్టు అని చెప్పేసి అవి ఏదో చదివినట్టు తీసుకొచ్చి నేను రాసి పెట్టినా అనుకో అప్పుడు ఏమవుతుంది అది అది సుట్టనే బానే ఉంటది పాస్ అయిపోతున్నా అది అది బానే ఉంది లెక్క కానీ ఎట్లా చేసినావు అని ఎవరైనా అడిగిన అనుకో అప్పుడు నువ్వేం చెప్తావు ఎట్లా చేస్తే నీకు అది వచ్చిందన్నప్పుడు నువ్వు కూర్చొని ఈ లెక్క నాకు అర్థం కావట్లేదు ఇది నేను ఎట్లా చేయాలా ఇది అన్నప్పుడు నువ్వు చేసినావు కదా మరి మీ లెక్కని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఎవరైనా అడిగిననుకో అప్పుడు నువ్వు పరిస్థితి ఏమవుతుంది నువ్వు డైరెక్ట్ షార్ట్ కట్ లో చెప్తావా ఏదో బట్టి కొట్టి చెప్పి ఇట్లా రాసేంత వచ్చిందని చెప్తావా అది రాంగ్ కదా అది రాంగ్ అది అది రాంగ్ అన్నట్టు కాబట్టి ఆత్మ సంగతులు ఆత్మకే తెలుసు ఈ బైబిల్ అంతా ఆత్మ ఆత్మ చేత రాయబడింది దేవుని ఆత్మ చేత రాయబడ్డ వాక్యాలు ఇవన్నీ పరిశుధాత్మడు రాపించండి ఇవన్నీ వాక్యాలు కాబట్టి ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు దేవుని ఆత్మ అవసరం అన్నట్టు ఎందుకు మనం ఏ విపంలో సరే నొక్కి చెప్తామంటే పరిశుధాత్మ అభిషేకం ఎంతో ప్రాముఖ్యమైందనేది అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తుంది అక్కడ ఏమంటుంది అక్కడ ఆత్మయే జీవింపజేస్తుంది కాబట్టి నీ ఆత్మనే జీవింపజేస్తూ ఉంటుంది కేవలం నిష్ప్రైజం అంట శరీరము వేస్ట్ అన్నట్టు కాబట్టి శారీరకమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవద్ది లోకంలో అంటే శరీరసమైన విషయాలు అంటే అది శరీరకమైన అన్నట్టు ఆత్మీయమైన విషయాలు వేరే శరీర సంబంధ విషయాలు వేరే ప్రకృతి సంబంధమైన టీచింగ్స్ వేరే ఉంటుంది ఆత్మీయమైన టీచింగ్స్ వేరే ఉంటుంది అన్నట్టు అంటే ఆత్మీయమైన టీచింగ్స్ ఏంటంటే దేవుని ఆత్మ నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు అన్ని ఉంటాడు కాబట్టి ప్రకృతి సంబంధం ఏంటంటే మానవ తలంపులు మానవ జ్ఞానం అన్నట్టు అట్లా చెప్తే కొద్ది కష్టంగా ఉంటుంది కదా ఎందుకంటే బైబుల్ వాక్యాలు మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే కేవలం ఆయన ఆత్మ నడుపుదల లేకపోతే మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేం కాబట్టి ఎన్నో ఎన్నో విషయాలు దేవుడు ఎన్నో పెట్టిన మన కొరకు పరలోకంలో వాటన్నిటిని మనము వెతుక్కోవాలా అంటే ఖచ్చితంగా మనకు దేవుడు అవి పర్మిషన్ ఇవ్వాలంటే నువ్వు ఆత్మలోనే జీవించాలా శరీరం కేవలం నిష్ప్రయోజనం కాబట్టి నువ్వు శరీరంగా అంటే శరీరం నాకు కాదు కాబట్టి శరీరం దేవుడు ఎందుకు ఇచ్చిన ఆత్మలో నువ్వు పని చేయాలంటే నీ శరీరం అవసరం లోకంలో నువ్వు నువ్వు శరీరం ఉంది అంటే నీడన్నట్టు ఆత్మ నిజస్వరూపం అన్నట్టు కాబట్టి నీడ నిజస్వరూపం కాబట్టి నీడ ఏంది నిజస్వరూపం ఏంది కాబట్టి ఆత్మ అనేది నిజస్వరూపము శరీరం అనేది నీడ కాబట్టి నీడ అంటే నువ్వు నీడ నీడలో ఉన్నప్పుడు ఒక మనిషి నీడ ఒక నీడ ఉన్నప్పుడు ఏమైతే ఒక మనిషి ఉండడం అర్థం అన్నట్టు కాబట్టి ఆత్మ ఉన్నది అని అర్థం అన్నట్టు కాబట్టి అది మన అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతిదీ ఆత్మీయమైన విషయాలే కాబట్టి ఆత్మలోనే మనం వాటిని గ్రహించాలి అనే విషయం చెప్తున్నాను అక్కడ కాబట్టి ఆయన శిష్యులు ఆయన ఎంతగానో ఆయనతో పాటు ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ప్రభు చెప్పిండి వాళ్ళకి కానీ వాటి కొందే వాటిని జ్ఞాపకం చేస్తారు కొందే మర్చిపోయినారు వాళ్ళు కాబట్టి అందుకు ప్రభు నేను మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తాను మీరు కనిపెట్టండి అని చెప్పు ఆయన చెప్పి ఆరోనమైనప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎరుషులో మెళ్ళిండ్రు సరే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆత్మనే జీవింపజేసినది కేవలం శరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్తున్నా అక్కడ అంటే ఆత్మనే జీవింపజేస్తుంది కేవలం శరం నిష్ప్రయోజనం అయితే నేను మీతో చెప్పి ఉన్న ఆత్మను జీవముల ఉన్నవి అంటే ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మను జీవముల అంటే ప్రతిది ఆత్మ ప్రతి వాక్యంలో దేవుని ఆత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు ప్రతి ఓడ్లో దేవుని ఆత్మ ఉంది అని మనం అర్థం చేసుకోవాలా అయితే తర్వాత ఏమైనా మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను అంటే కొంతమంది నమ్ముతులేరంట కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్ముతలేరు కాబట్టి బయలుపరచబడిన ప్రతి వాక్యాలు ఈ సత్యాలు సత్యమైన వాక్యాలు ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది వాటిని తృణీకరిస్తున్నారు ఎంతమంది వాటిని పాటిస్తున్నారండి చాలా తక్కువ కాబట్టి ఇది నిజమైన సత్యం ఇది సత్యం మనుషులు ఎంతవరకు గ్రహించగలుగుతారు చెప్పండి ఈ లోకంలో మతపరమైన జీవితంలో చూస్తే మనము బైబుల్ వాక్యం చెప్తా ఒక అతను బాపి దిశ తీసుకుంటా ఉన్నాడు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఈరోజు ఖచ్చితంగా నాతో పాటు ఉండాలా అని బాప్యసం తీసుకోవాలని చెప్పని చెప్తూ ఉంటే నువ్వు ఉంటే సరే ఆయన బాప్యసం నేను ఉంటే ఆయన బాప్యసం తీసుకున్నట్టు మంచిదే కదా ఆయన ఒకరోజు ఇప్పుడు చారు సంవత్సరాల క్రిత మాట చెప్తున్నాం అయితే ఆ పాస్టర్ వాక్యం చదివిస్తున్నాడు అపోస్తుల కారం మూడో అధ్యాయం రెండో అధ్యాయంలో చూపిస్తున్నాడు ఏంటంటే వారు ఈ మాట విని వచ్చుకొని పాప మారుమనిసి పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏ శుక్రీ స్థానంలో బాపసం పొంది పొందిడు అని వాక్యం చదివించింది ఆయన అంటే నేను మారుమనిసి పొందిను కాబట్టి ఈ ఆ వాక్యం చదివిపించి ఏసు క్రీస్త నామంలో బాపిస్తం పొందిరు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాను తెలుసా అని చదివినా కన్నాక చాలా సంతోషం అనిపించింది అర ఏసు క్రీస్తు నామంలో బాపిస్తుంది ఇలా చెప్పి నేను దగ్గర నుంచి ఉన్నా అయితే ఆయన ఏం చేసిండు తండ్రి యొక్కయో కుమార్ని యొక్క పరిశుదాత్మ యొక్కయో నామంలో నేను బాపిసం ఇస్తానని చెప్పి నీళ్ళలో ముంచి పైకి లేపించిండు అక్కడ వాక్యం ఏం చదివిపించిండు ఏసు క్రీస్తు నామంలో బాప్తి సంబంధమని కానీ ఇక్కడ ఏం చెప్తుండు అంటే తండ్రి కుమారు పరిశుదాత్మ నామలో బాపిసం పొందినలో తప్ప నేను చెప్తలేను ఈశ్వరు చెప్పింది తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పరిశుధాత్మ యొక్కయో నామము లోనికి అన్నాడు నామములు అని చెప్పలేదు అక్కడ నామము అంటే ఏకవచనం ఆ నామమే ఏసుక్రీస్తు నామని వాళ్ళు ఆ నామంలోనే ఆ పౌలు గాని అందరూ శిష్యులు కానీ అందరూ ఆ నామంలోనే బాపేసన్ ఇచ్చినారు అంటే వాళ్ళకి అది బయలుపరచబడలేదు వారికి బయలుపరచబడింది అన్నట్టు అంటే వాళ్ళు అంతవరకు ఆగిపోయినారు అన్నట్టు అందుకే మన గ్రూపులో చాలా మంది అట్ట తీసుకున్న వాళ్ళంతా కూడా ఏసుక్రీస్తు నామంలో మళ్ళీ తిరిగి బాపేసం తీసుకున్నారు చాలా మంది కాబట్టి ఎందుకు ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు అన్నప్పుడు మనుషులు ఎందుకు గ్రహించిన స్థితి అంటే ఎన్నో బలహీతలు ఉన్నాయి మనుషుల్లో కాబట్టి వాటన్నిటిని రిజిస్టర్ చేయాలంటే వాటన్నిటిని సంపూర్ణంగా సమకూర్చి సత్యంలో నడిపించాలంటే మార్గదర్శకుడు అవసరం అన్నట్టు మధ్యవర్తి ఏస్ మధ్యవర్తి మనకు తండ్రికి కాబట్టి ఆయన నేను మధ్యవర్తి లాగా తన బిడ్డలకి కాబట్టి ఆ మధ్యవర్తి లాగా ఉన్నప్పుడే ఇవన్నీ మనుషులకు మనం బోధించగలం కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు మాట్లాడుతున్నాడు మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు కొంతమంది ఇవన్నీ నమ్మరు చాలా మంది ఏమంటారంటే ఏసు ప్రభు నమ్ముకుంటే ఆటోమేటిక పశుధాత్మ ఉంటుంది కదా దేవుని ఆత్మ ఉంటుంది కదా అంటాడు మరి పొందుకోమని ఎందుకు వాక్యం చెప్తుంది పరిశుధాత్మ కొరకు ప్రయాసపడండి పశుధాత్మ తాన అడుగు కొలత లేకుండా దారాళంగా ఇస్తానన్నాడు కాబట్టి ఎందుకు అది లిటరల్ గా జరిగేది కాబట్టి అందుకు మనం ప్రయాసపడాలా దేవుని ఆత్మ కొరకు కాబట్టి ఏసు ప్రభు చెప్తారు అక్కడ ప్రవచనం ఏవైల ప్రవచనం మొట్టమొదట జ్ఞాపకం చేస్తాడు పేతురు అంత్య దినములలో సర్వ మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు మీ వృద్ధులు కలలు కంటారు మీ యోనస్తులకు దర్శనం కలిగితే అన్నాడు కాబట్టి పరిశుదాత్మ వచ్చినప్పుడే కాబట్టి ఆ ఆత్మ ఈ చివరి కాలంలో అది అందరూ పొందుకోవాల ప్రతి ఒక్కరు పరిశుదాత్మతో నింపబడాల అప్పుడే ఆ పరిచర్ వేరే ఉంటుంది సరే బైబుల్ వాక్యాలు మనం చూడాలంటే ఆ కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు పరిశుదాత్మ వాళ్ళు అప్పుడు వాళ్ళు కనుకరించబడే ఆయన ఊదిండు పరిశుదాత్మ పొందరైన ఊదిండు కానీ పరిశుదాత్మ వాళ్ళకు వాళ్ళు లేదు వాళ్ళకి సరే వాళ్ళు లేకపోయినా దయ్యాలు వెలగొట్టిండు వాళ్ళు అధికారం ఇచ్చింది కాబట్టి దేవుడు కాబట్టి అవన్నీ చూసినప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకుంటూ మరి శిష్యులు పర్షదాత్మ పొందుకోకుండా దయ్యాలు ఎలాగొట్టే కార్యాలు జరుగుతున్నాయి కదా అంటే జరుగుతాయి కాబట్టి అది ఒక విధానం అదొక ఆత్మీయ విధానం మీరు అర్థం చేసుకుంటారు ఒక విషయం అక్కడ వాళ్ళు దయ్యాలు తర్వాత వాళ్ళు రోగులను బాగా పుంటి వాళ్ళు లేపినారు అన్ని చేసినారు అంత బాగానే ఉంది అన్ని చేసినారు వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా ఎన్నో బలహీతలు ఉన్నాయి ఎప్పుడైతే వాటి అన్నిటిని ఓవర్కమ్ చేసే వాళ్ళు అపోస్తులు కార్యం వచ్చే అన్ని అన్నిటిని చేసుకొని వాళ్ళన్ని చూసుకొని అట్లన్నీ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ప్రభు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు ఇదిగా చివరికి ఆయన ఆహ్వాహం కాకముందు అప్పుడు ఏం చెప్పిండు మీరు తండ్రికి వచ్చిన వాగ్దానం పొందేంత వరకు మీరు ఈ ఎరుశం నుంచి వెళ్ళొద్దని చెప్పింది ఎవరు చెప్పిన్నారు తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు వెళ్ళిండు అందరూ పండుగ చేస్తున్నారు అక్కడ పసగా పండుగ చేస్తున్నారు పెంతకు దినం పండుగ పెంతకొస్తున్నా పండుగ చేస్తున్నారు అక్కడ ఇస్రాల్ ప్రజలు పండుగలు చేస్తుంటే అక్కడ వీళ్ళు ఏం చేస్తున్న ఉపవాసం ఉండి అప్పుడు మేడగది మీదకి నూట మంది అప్పుడు పరిశురాత్మ కొరకు కనిపెడుతుండే వాళ్ళు పరిశుధమక కొరకు కనిపెడుతుంటే అప్పుడు దేవుడు వాళ్ళతో మా ప్రార్థన చేస్తున్న ప్రభావ మీరు నువ్వు మాకు వాగ్దానం చేసినా కదా ఆదరణ కళకను పంపిస్తావు కదా ఇప్పుడు పంపించే ప్రభావాని ఉపవాసం ఉండి వాళ్ళు పరిశుధాత్మక కొరకు ప్రయాసపడుతుంటే దేవుని ఆత్మ దిగింది అగ్ని నాలకులు వాళ్ళు వివాగింపబడి ఒక్కొక్కరి మీద వాలింది అంటే పవర్ఫుల్ అభిషేకం అన్నట్టు పరిశుధాత్మ అగ్ని అభిషేకం అన్నట్టు ఆ అభిషేకం ఎప్పుడైతే వాళ్ళ మీద పడిందో అక్కడి నుంచి టోటల్ గా వాళ్ళు వాళ్ళ జీవన శైలి మారిపోయింది వాళ్ళ వాళ్ళ మాట విధానం మారిపోయింది వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా మారిపోయింది అక్కడికి వెళ్ళి ధైర్యంగా సో వార్త చెప్పి అంతమంది పేరు బొంకెని నేస్తలో నాకు తెలియదని మూడు సార్లు అబద్ధం పడిని మూడు సార్లు కానీ ఎంతోమంది శిష్యులు తప్పినట్టు మనం చూస్తాం అక్కడ కానీ దేవుని అభిషేకం పొందిన తర్వాత ఎవరు కూడా తప్పిపోవాలి ఒక ఇసుకొరైతే ఇయోదో తప్ప అప్పటికి లేళ్ళి ఒక్కడ తప్ప అందరూ ఆ ఆ పిలుపులో ఉన్నవాళ్ళే చూడండి పరిశుధాత్మ కొరకు ఎంతగా ప్రయాసపడాలంటే చూడండి ఎంతమంది ప్రయాసపడి ఎంతమంది ఎక్కడక్కడ పోయిన చివరికి వాళ్ళు ప్రార్థనా స్థలాల్లో వాళ్ళ ప్రార్థనా జీవితంలో వాళ్ళు పొందుకున్నట్టు మనం చూస్తాం కాబట్టి నేనైతే చర్చలో పొందుకున్నా చర్చలో పొందుకున్నా ప్రభా నీ ఆత్మను అనుగ్రించి ప్రభావ పార్శ్వ వాక్యం చెప్తుంటే అందరూ ఆత్మతో నింపవాళ్ళని అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఆశ ఉండే ప్రభావ నేను ప్రార్థన చేస్తే బాగుండదు ప్రభా నేను కూడా అట్లా ఎంతగా ఏదోదో మాట్లాడుతున్నారు ప్రభావ ఆత్మలో లీనమైపోతున్నారు ప్రభావ నాకు కూడా అవకాశం ఆ కృప అయ్యి ప్రభావ అని బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజు సండే చర్చి రోజులు అందరూ లాస్ట్ టైంలో ప్రార్థన చేసుకుంటే అప్పుడు అందరి చేతులపైకి ఆరాధన చేస్తుంటే అప్పుడు దేవుని ఆత్మ దిగింది అంటే ఎందుకు దేవుడు అనిగించాడు మనకి ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు తెలుసుకోవాలంటే మనం తెలుసుకున్న కొంతనే కొంచమే మనం తెలుసుకున్నాం నేనైతే కొంచెమే తెలుసుకున్నా కానీ మనం తెలుసుకోవాల్సింది మనం వెళ్ళాల్సింది చేయాల్సింది ఎన్నో ఉన్నాయి అవన్నీ దేవుడు ప్లాన్ చేసి పెట్టింది మన కొరకు అవన్నీ ఆత్మలోనే నువ్వు తెలుసుకోగలవు కాబట్టి ఈ ప్రయాసం పోతున్నప్పుడు ఎంతవైనా దృష్టి నేను శోధిస్తూ ఉంటాడు అందుకు నీ హృదయాలు కలవరపడదు భయపడదు నీ ప్రభు నీతో పాటు ఉన్నట్టు నువ్వు ఒంటరివి కావు ప్రభు అంటాడు నేను ఒంటరి కాను నా తండ్రి నా కుడి పార్షునలు కాక నీ కదల్చబడినట్టు ఆ చివరి గడియలలో ఆయన అందరూ నిద్రపోతున్నారు ఆ క్రిష్టమైన తోటలో కానీ ఒక్క గడిలో కూడా ఆయన ఒక్కడే పేదంతో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ టైంలో ఉన్నప్పుడు ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్టు మనం చూస్తాం అంటే ఆ టైంలో దేవుడు ఆయనను బలపరిచి శోధన అనేది ఆయనకు ఆయనకు రాబోతుంది ఆ శ్రమ కానీ దాని మీద విజయం పొల్లేడు కానీ పేతురు శిష్యులు ఎంతమంది ఎందుకు వాళ్ళు ప్రార్థించమనంటే ఆ శోధన మీరు తప్పించుకోవాలంటే మీరు ప్రార్థన ఉండాలని అన్నాడు ప్రభు కానీ వాళ్ళు ప్రార్థన చేయాలి అక్కడ పేతురు శోధనలో పడిపోయింది ఏ ప్రభులు ఉన్న అంటే అది ఒక శోధన అన్నట్టు అది ఎట్లా కొన్ని శోధన ప్రభుని ప్రభుని నుంచి దూరం చేసేది లాగా వస్తుంది శోధన మరి అలాంటి తప్పించుకోవాలంటే ప్రార్థన అవసరం అన్నట్టు వాక్యంలో బలపడితే గాని నువ్వు శోధన మీరు విజయం పొందలేవు చూడండి కాబట్టి ఆత్మీయమైన విధానాలు ఈ రీతిగా అన్నట్టు మీలో విశ్వసించిన వారు కొందరున్నారు అని చెప్తుండస్ ప్రభు అయితే ఎంతో మంది శిష్యులు ఆయన ప్రభుని చివరికి పైన మంది శిష్యులు మాత్రం ఉంటే వాళ్ళంటారు అప్పటి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసిందంట అరవై ఆరు వచ్చినంలో అనేకులు వెనక తీసిందంట కేబీపీఎంలో ఒకప్పుడు చాలా మంది ఉండేటోళ్ళు పాత చాలా మంది ఉండేటోళ్ళు కానీ చాలా మంది వెనక తీసినారు అంటే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడతలేం ఈ వాక్యం ఈ బోధలో చాలా కఠినమైన బోధ ఇది ఉంటే పండుగలు చేయొద్దు ఆచారాలు చేయొద్దు అవి ఈ చేయొద్దు అనంటే అవి చేయద్దని మేం అది మనుషులు చెప్పేది కాదు కదా వాక్యం చెప్తుంటే దేవుని ఆత్మ బయలుపరుస్తుంటే ప్రకటించినప్పుడు అది నీకు నీ హృదయం తగినప్పుడు నువ్వేం చేయలేదు అనే వాక్యానికి నీ విధేత చూపించాలా ప్రతి ఆ వాక్యంలో దేవుని ఆత్మ ఉంది ప్రతి ఓడ్లు ఆయన ఆత్మ ఉంది అట్లా గ్రహించినప్పుడు ఆ ఆత్మ నాలోకి రావాలా ఈ వాక్య నాలుగు రావడం అంటే ఆ వాక్య నీళ్ళ దేవుని ఆత్మ నీళ్ళ ఉంటుంది అప్పుడు దేవుని సత్యం నీకు బయలుపరుస్తూ ఉంటుంది ఆయన బయలుపరుచుకుంటూ ఉంటారన్నట్టు కాబట్టి అక్కడి నుంచి అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదంట ఎంతో అవకాశం పోగొట్టుకున్నారు ఆ పన్నెండు మందికే దొరికిన అవకాశం ఆయన ఎంబరించే వాళ్ళు చూడండి ఈ చివరి కాలంలో ఎంతమంది ఎంబడిస్తున్నారు దేవుణ్ణి ఒకప్పుడు వెంబడించిన ఈ రోజు వెంబడిస్తున్నారు ఆయన్ని ఒకప్పుడు వాక్యంలో బలపడి వాక్యంలో ఎంతో శక్తి పొందుకొని ఎంతగానో అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసి ఈ రోజు అలాంటి సేవకులు ఆయన ఎంబరిస్తున్నారా అంటే చివరి వరకు ఆయన ఎంబడించాలా కాబట్టి అంతవరకు సహించే వాడే రక్షించబడి అంటే ఇప్పుడు మనం ఉన్నాం నీ రక్షణ అంతవరకు నువ్వు కాపాడుకోవాలా నీ పరిచయం అంతవరకు నువ్వు నిలబెట్టుకోవాలా ఒకరోజు పరిచయం చేసి ఒక సంవత్సరం చేసి కాదు మన జీవిత ఈ పరిచయంలో మనం ముందుకు పోతూనే ఉండాల కాలను చేరేంత వరకు నీ విశ్రాంతిలో నువ్వు ప్రవేశించేంత వరకు పరలోకంలోనూ నువ్వు చేరేంత వరకు ఆయన సింహాసనం పక్కన నువ్వు కూడా నీ సింహాసనం చేస్తాడు అప్పుడు వరకు నీ ప్రయాణము నీ ప్రయాసము అది ఎప్పుడు కూడా ఆప్ కావద్దు బ్రేక్ కావద్దు అన్నట్టు దుష్టుడు బ్రేక్ చేయాలని వాడు ఎంతగానో నువ్వు ప్రయాసపడతా ఉన్నాయి వాడు ఎంతగానో నిన్ను వేదన పెడతా ఉంటాడు అయినా కానీ నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాల అక్కడి నుంచి అనేకులు వెనక తీసినారు ఎప్పుడు కూడా వాళ్ళు కనిపించలేదు ఇంకా ప్రభుకి అతనేది వాక్యం ఇక ఎన్నడన ఆయన ఎంబడించలేదంట ఎన్నడను ఆయన ఎమ్మడించలేదు కాబట్టి అందరూ డ్రాప్ అయిపోయినారు అందరూ డ్రాప్ అయిపోయినారు మొత్తం డ్రాప్ అయిపోయినారు అన్ని వాక్యాలు తెలిసిన వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయినారు అయితే కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా మీరు వెళ్తారా ఒకసారి ఒక పాసల్ వాక్యం ఒక చెన్నై మీకు తెలుసుకోలేదు ఒక సకల జనుల సమయం ఒక పెద్ద ఉద్యమం వచ్చింది తెలంగాణలో అంటే తెలంగాణ కోసం కొట్లాడిండి అన్నట్టు రెండు పదకొండు సంవత్సరం అనుకుంటా టూ థౌసండ్ లెవెన్ అనుకుంటా ఆ టైంలో అప్పుడు మనోజ్ బెదరు తర్వాత రాధికా సిస్తారు అప్పు బెదరు పప్పు బెదరు ఇంకా క్యాథలిన్స్ ఇస్తారు ఇంకా చాలా మంది సిస్తారు అంతా బైబిల్ స్టడీ పోయేవాళ్ళు నన్ను కూడా వైఎంసీలో వాక్యం అక్కడ చదువు అక్కడ అయితే మనోజ్ బెదరు వచ్చి రవి ఇట్లా మీటింగ్ ఉంది బైబిల్ స్టడీ వస్తామని అంటే ఈ టైంలో ఏడాస్తామన్నా ఈ సాయంత్రం పూట ఏడా అని చెప్పంటే లేదు అయ్యో ఒకసారి రా ఏం కదని చెప్పి ఖాళీగా ఉంటుంది కదంటే సరే అని చెప్పి బలవంతంగా వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఒక రోజు ఇది ఎప్పుడు జరిగింది రెండు ఇండియా వరల్డ్ కప్ కొట్టించు ఆ టైంలో జరిగిందనమాట ఇది ఆ టైంలో చెప్పి ఒక సెచ్ నేను పోయిన ఒక పెద్ద పాస్టర్ ఆయన దగ్గరికి పోయిన శ్యామ్ కిషోర్ అని పేరు అలవాల్లో నడిపిస్తారు చర్చి కాబట్టి ఆయన ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు అక్కడ అయితే నాతో పాటు పనిచేసి ఒక కథను ఏం చేసిండే డా కళీగానే ఉంటా కదా నువ్వు అని చెప్పంటే నేనైతే అప్పుడు అప్పుడు ప్రేయర్ పో చర్చిపోతుండే ఆ చర్చి తప్పనికి ఏ చర్చి కదా నేను అప్పుడైతే పోతే అక్కడికే పోవాలా లేకుంటే ఇంట్లోనే కూర్చోవాలా లేకుంటే అట్లా ఉండే మైండ్ సెట్ అట్లు ఉండనమాట అయితే ఇక నేను బలంతంగా తీసుకెళ్ళి నేను ఏం రానయా అని చెప్తే బలంతంగా తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఆ పాస్లో వాకింగ్ చెప్తుంటే ఆ వాకింగ్ చెప్పి క్రికెట్ గురించే చెప్పింది కానీ ఒక్క కొంచెం కూడా వాకింగ్ చెప్పలేన కొంచెం బాధ అనిపించింది తర్వాత అని చెప్పి సరే అని చెప్పి అందరూ ప్రవోలు తీసుకుందామని చెప్పి అందరు ప్రభులు తీసుకుంటుంటే పంచుతా ఉన్నారు నేను అనుకో అయినా పలాన్ని మేమైనా పంచుతున్నాడు ఏమో తినడానికి ఏమని చెప్పి నేను నేను అనుకున్న అట్లా కాబట్టి ప్రభులు అయితే మనం పల్లె చేయం కదా ద్రాక్షరసం తీసుకొచ్చి మంచి కడిగి ఫ్రెష్గా చేసి మంచి చేస్తే రొటీ చేసి అప్పటికప్పుడు చేసి మంచిగా చేస్తాం అట్లా అది మన అట్లా అట్లా బైబిల్ ప్రకారంగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్నది పల్లసంగా మన రూపాయి కాయంత సైజులో పేపర్ ప్లేట్ లాగా పల్లస అది ఉంది తర్వాత ఒక ట్రేస్ లో ఒక చిన్న కప్పు లాగా అది అది తీసుకొస్తున్నారు నేను ద్రాక్షరాసం అట్టి నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు నేను చూడాలట్లా పేపర్లు అట్టి కదా ఒకే పాత్రలో తాగుతారు ఒకే రొట్టె తీసుకుంటారు కానీ ఇక్కడ ఏంది ఎట్లా నేను అది అనుకోలేదు యాక్చువల్ ఏదో ఏరే ఇస్తుందేమో అనుకున్నా నేను సరే అని చెప్పేసి నేను తీసుకున్నా తీసుకోవద్దని అనుకుంటున్నా కానీ ఆయన నా పక్కన నాడు తీసుకున్నాయన ఆయన బాపిసేం తీసుకోవాలి ఏం తీసుకోవాలి బీడిలో సిగరెట్లు తాగుతున్నాడు ఆయన తీసుకున్నాడు నేను అనుకున్నా ఆయన తీసుకున్న ఇది అది కాదు లేని చెప్పి నేను కూడా తీసుకున్నా తర్వాత తెలిసింది అది పభురాత్రి భోజనం అని అది తీసుకొని ఇంటికి తర్వాత రాత్రి మొత్తం గాబర్ గాబర్ అయిపోయింది నాకు గాబర్ గాబర్ అయిపోయి భయము ఏదో తప్పు చేసిన వాళ్ళ లాగా ఏదో అయిపోయింది నాకు ఇక అన్నట్టు అసలు నిద్ర పడతలేదు అప్పుడు మోకాలు మించి బాగా ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు సమాధానం వచ్చి ప్రవాహం క్షమించి ప్రవా నేను అట్లా అనుకోలేదు అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నైట్ ఎప్పుడు పనుకున్నా నైట్ తర్వాత అప్పటి ఇంకా అక్కడ పోను కూడా పోవాలా అది జరిగిన కొన్ని రోజులకి ఇంకా ఇది స్టార్ట్ అయింది అన్నట్టు తర్వాత ఇంకా ఏ చర్చి పోదని కూడా పోతే అడగపోవాలా అడగబోవద్దు కాదు సరే అని చెప్పి ఇంకా అట్లనే ఉన్నా నేను ఎందుకు ఈ మాట మీకు తెలుస్తుంది నేను చెప్తాను అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పాసా చెప్తున్నాడు ఆ కప్పులు ఎవరైతే తాగినారో ఆ చిన్న బుడ్డి లాగుంటే తెల్లగా చిన్న చిన్న బుడ్డి లాగుంటే ఆయన చెప్తున్నాడు మీరు తీసుకున్న కప్పులన్నీ మీరే తీసుకెళ్ళండి ఆ కప్పులన్నీ మీ ఇంట్లో తీసుకెళ్తే మీ అప్పులని పోతాయని చెప్పిండు అది సరే పాప ఆయన నాతో పాటునైనా అప్పున ఉన్న చాలా అప్పులు ఉండి చాలా ఇబ్బందులు ఉండే ఆయన ఏం చేసిండు అది అట్లా జేబులు పెట్టి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు నేను నా చెప్పి నువ్వు కూడా తీసుకొచ్చుకోవాలి ప్రజల అంటే నాకు ఎందుకు నాకు నాకే అప్పులు లేదు నాకు ఏం లేదు అసలు అప్పులు సన్న తర్వాత కానీ ఇదేంది ఇది అప్పులు పోయేది ఇది అని చెప్పేసి అది నేను తీసుకోకుండా అక్కడే వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి తర్వాత చూస్తే మొత్తానికి అసలు హైదరాబాద్ చెప్పింది ఆయన నాతో పాటు చూడండి అంతా మోసం అన్నట్టు తర్వాత చూస్తే అక్కడి నుంచి నాకు అర్థమైపోయింది అసలు ఏ చర్చకు పోకూడదని తీర్మానించుకున్నా ఇంకా సరే అని చెప్పి ఈ మనసు ఒకటేమని బలవంతం చేస్తున్నాడు రారవి రారవి అని చెప్పి సరే అని చెప్పేసి ఆ పోయినా పోతే ఇంకా అన్నం చూడగానే అది అన్నం ఎక్కడ చూసినట్టుకుంది అని చెప్పి అంటే అక్కడ ప్రేరు పర్వాల చూసినా కదా అని చెప్పాను ఒక రౌండ్ వచ్చాను అని చెప్పి అప్పుడు పెద్ద మన పరిచయం లేదు సరే అని చెప్పి భయపడతా భయపడతా సరే అని చెప్పి ఇక వెనక కూర్చున్నా అందరూ ముందు కూర్చున్నారు సరే అని చెప్పి ఆయన మట్టబుల్ వాక్యం చెప్తున్నాడు ఈ మట్టభుడు అంటే నాకు అర్థమైపోతుంది గుండెారం మా దగ్గర కూడా ఉంది గుండెధారం అని చెప్పి కానీ ఇది ఏంది అని చెప్పి ఆ బోధ అనేది ఒక పిచ్చి పిచ్చి ఉంది ఇది అయితే తేడాగా ఉంది అసలు ఈ బోధ సరిగి లేదని చెప్పేసి ఒక మూడు వారాలు బోలే నేను ఏ ఇది మాకు కాదులే అని అంటే కొద్ది కఠినంగా అనిపించింది నాకు నిజం చెప్పాలంటే ఆ వాక్యము నన్ను తాకింది ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తుంది నీ జీవితం సరిగింది ఎందుకంటే ఆచారపత్రమైన జీవితం తెలియదు మార్గం తిరిగి చెప్పేటోలు సరిగిలేరు అట్లా ఉండేమాట రెండు వేల పదకొండులో అట్లా ఉండేనమాట అది ఆయన గోడ పెట్టి గుండె వేసి నేను నీ లెక్క కరెక్ట్ ఉందా నీ జీవితం కరెక్ట్ ఉందా అని కొద్ది హెచ్చరికతో కూడిన వాక్యాలు అది కూడా వచ్చి నాకు వేసి కొట్టినట్టే ఉందని వాక్యం ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఇది మనకు కాదని చెప్పేసి ఏం చేసినా మొత్తానికి అసలు వద్దు చెప్పేసి మూడు వారాలు పోవాలా నేను రాలని చెప్పేసి ఆయన చెప్పేసి ఎంత పాపం బదిలాడిండో ఆ టైం తప్పించుకొని తర్వాత మూడు వారాల తర్వాత ఒక కలబడింది ఒక కలబడి ఏమై పడిందంటే ఆ నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇది కఠినమైన మాట అని చెప్పాను ప్రభు చెప్పింది కదా అది నాకు జ్ఞాపకానికి వచ్చింది కాబట్టి నేను మీతో పంచుకున్నాను అంతే అయితే ఆ మూడు వారాల తర్వాత ఏం జరిగిందంటే ఒక కళ వచ్చింది ఒక కళ వచ్చి ఏమైందంటే ఏముందంటే ఒక పెద్ద బుట్ట గంప ఆ గంపలో రకరకాలమైన ఫ్రూట్స్ ఉన్నాయి ఈ సృష్టిలో ఎన్ని మనుషులు తినే ఫండ్స్ కాయలు ఫండ్స్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఆ బుట్టలో ఉన్నాయంట రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయని నేను ఎప్పుడూ ఫ్రూట్స్ నేను చూడలేను ఎన్ని తెలిసి కానీ మిగతా చాలా రకాలు చూడలే అవన్నీ ఆ బుట్టలో తీసుకొచ్చి అన్న నాకు ఇస్తున్నాడు బ్రదర్ ఎందుకు రాలేదు నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానుగా మేమందరం ఎందుకు రాలేదని చెప్పండి లేదన్నా అది ఏదో చెప్తున్నా ఆయన అయితే సరే బ్రదర్ అని చెప్పేసి ఇంకా వచ్చాయని చెప్పేసి అవన్నీ అన్నీ తినేసి బ్రదర్ అక్కడ కూడా విచ్చిపెట్టద్దని చెప్పేసి ఇచ్చేసి పోయితే అవి నేను ఇచ్చేసి వెళ్ళిపోయింది తర్వాత ఇక నేను అవి అంతే అంతవరకు ఆగిపోయింది తర్వాత ఇంకా అక్కడి నుంచి నాకు ఏమైనా స్టార్ట్ అయిందంటే నేను ఇచ్చి ఇచ్చిపోయింది కాబట్టి పోవాలా అని చెప్పేసి ఇంకా అనిపించిన మనసు ప్రేరకం కలిగింది అయితే మనోజ్ గారి ముందు ఆరున్నరకు ఏడు గంటల స్టార్ట్ అవుతుంది వాక్యం ఆరు గంటలకే మనోజ్ గారి వచ్చి బండి పెట్టి రెడీగా ఉండి ఇప్పుడు బండి లేదు మనోజ్ గారికి ఒక పాత స్కూటర్ ఉండే నా దగ్గర ఆ బండి పెట్టేసి రెడీ అన్న పోదానమాట ఆయన నేను బలంతం చేశాను అన్నమాట అంటే ఇద్దరు అంత ఫ్రెండ్లీగా అంత బాగు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం కాబట్టి ఆయన అట్లా నేను తీసుకొచ్చి అక్కడికి అయితే తర్వాత అది వింటామంటే కొద్దిగా ఆలోచనలో ఇది ఏదో ఉంది కాబట్టి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా అని చెప్పేసి అర్థం చేసుకోండి ఉన్నా అర్థం కాలేదు ఏం అర్థం కావట్లా సరే అట్లా పొంగ పొంగ పోంగ నాలుగు వారాలు పోయిన తర్వాత అప్పుడు నాకు అర్థమైపోయింది ఓ ఇది అంటే మట్టం పూర్ణంటే దేవుని వాక్యమా గోడ అంటే మనమా అంటే ఉండాలా అంటే ఇన్ని ఇన్ని నుంచి నేను గోడలు కట్టినా కానీ నేనే గోడ నాకు తెలియదు కాబట్టి ఇది వాక్య నాకు సంబంధించింది అంటే ఇట్లా ఉంటుంది జీవితం అంటే ఇట్లా మనం ఉండాలా ఇట్లా పునాది ఇట్లా ఉండాలా అంటే మనిషి జీవితము నిలబడాలంటే ఒక పునాది ఉండాలా అంటే ఇంటిని మనిషితో పోల్చిందా అని అట్లా అర్థమైనప్పుడు అప్పుడు నాకు అర్థమైపోయింది ఇది కఠినమైనది కానే కాదు ఇది ఏదో ఉంది సత్యము కాబట్టి ఇది ఏదో ఉందని చెప్పేసి అక్కడి నుంచి పట్టుకుంది అట్లా దేవుడు పట్టుకున్నాడు అక్కడ తర్వాత కొంతకాలం విచ్చ విచ్చిపెట్టిన తర్వాత మూడు వారాలు తర్వాత తర్వాత తర్వాత నాకు అర్థమైపోయింది ఆయన చెప్తా నాకు అర్థమైపోతూ ఉంటుంది అంటే చెప్తుంది ఇట్లా వాక్యం అని చెప్పారు అప్పుడు అర్థమైపోయింది ఇది సత్యం కాబట్టి ఇదే వాక్యం అంటే ప్రతి వాక్యము బైబిల్ ప్రకారమే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వాక్యం అని చెప్పి అప్పుడు వాక్యం తీసుకొని ఇది కఠినమైన కాదు ఇది కరెక్ట్ అయిన పోదే కాబట్టి అప్పుడు నేను శరీరంగా ఉన్నా కాబట్టి అది నాకు అర్థం కాలేదు కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఎప్పుడైతే ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోగలనునో అప్పుడు నాకు అర్థమైంది ఇది సత్యమని కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది కూడా ఇది ఇది చాలా ఇది ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది ఇదిగా ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మంది వెనక కాబట్టి ఏస్ ప్రో ఇక్కడ ఆయన శిష్యులు అనేకులు వెనక తీసినారు చాలా మంది కానీ పన్నెండు మంది శిష్యులతో అక్కడ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు మీరు కూడా వెళ్ళిపోతారా అంటే అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళగలం అని పేదరు అన్నాడు ఇదే వాక్యం ద్వారా దేవుడు నాతో మా నువ్వు వెళ్ళిపోతావా అప్పుడు ఈ వాక్యం వచ్చింది నా దగ్గరికి అప్పుడు నేనే ఎక్కడికి వెళ్తాం ప్రవా నువ్వే నువ్వే సత్యమైన దేవుడు ప్రవా నీ వాక్యమే సత్యం ప్రవా ఇది అప్పుడు బైబిల్ చదవటం ఆరంభించాను అటువంటి బైబిల్ చదివాళ్ళు కాదు వాక్యం చదివాలి కాదు రైట్ మీదకి బుక్ తీసి ఏదో వస్తే అట్లా చదివి వెళ్ళిపోయినాడు ఏదో మంచి వాక్యం ఇస్తే ప్రవా నీకు వందల మీద కఠిన ఏది వస్తే ఇంకా గమ్ములు పోయేవాడు అనమాట అట్లా ఉండే కానీ ఈ వాక్యము ఈ చివరి కాలంలో ఎందుకు ఇది కఠినమైంది ఎందుకు మనుషులు పాటించడం అంటే వాళ్ళు ఇంకా శరీరకంగానే ఉన్నారు కాబట్టి కాబట్టి ఆయన చెప్పే వాక్యాలు ఆత్మలో జీవమై ఉన్నాయి అది నీకు జీవం ఇస్తుంది అది ఆత్మ ద్వారా నీకు జీవం కలుగుతుంది అనేది గ్రహించకుండా ఇంకా శరీరంలోనే ఉంటే ఆత్మ ఎక్కడ పరిపక్ం చెందుది కాబట్టి శరీరం ఏమో ముందుంటే ఆత్మ లోపల ఉంది కాబట్టి ఆత్మను అది ఏంది ఆ శరీరం నియమాలు దుఃఖపరుస్తావని అన్నట్టు అందుకు ఆత్మ బయలుపరచాలనుకున్న దేవుని ఆత్మ బయలుపరచడానికి కానీ సిద్ధంగాడు కానీ మనుషులే సహకరిస్తలేదు ఈ లోకపరమైన ఆచారాలతోటి మనుషుల మానవ కల్పితాలతోటి అవి తెచ్చిపెట్టుకొని దేవుని ఆత్మను వారికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు లౌకిక ఆత్మ కలిగి ఇవన్నీ పాటిస్తూ ఆ రీతికి పోతున్నారు కాబట్టి అందుకు ఈ చివరి కాలం మనము సాధ్యమైతే ఏర్పరిచే వారి సైతం వాడు పాడడానికి కూడా కాబట్టి అందుకు మనం బహు జాగ్రత్త మనము ఉండాలి కాబట్టి అందుకే దేవుడు ఆ విషయానికి రాబో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి అందుకే మనం ప్రతి దశలో మనము మన మన విషయంలో మనం జాగ్రత్తగా మనం ఉండాలా అని ప్రభు మనకు కవి జ్ఞాపకం చేస్తా అయితే ఏ వేల గ్రంథంలో నుంచి ఒక వాక్యం నుంచి నేను వాక్యాన్ని ముగిస్తాను ఏ గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి మొదటి అధ్యాయంలో చూడండి మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో పెతుయలు కుమారుడైన ఏ ప్రత్యక్షమైన యుహోబ వాకు కాబట్టి ఆలకించుడి పెద్దలారా ఆలకించుడి కాబట్టి ఏ వేల ప్రవచనమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ వేళ ప్రవచనం ఏంటంటే అంత్యంత్యంత్యంత్యంత్య దినములలో ఉన్న ప్రవచనం అంత్య దినాలలో ఏం జరగబోతుంది ఆయన రాకడు సంబంధించింది దేవుని ఆయన మహాదినం ఏ రీతి ఉంటుంది ఆయన రాకడ ఎట్లుంటది ఎంత భయంకరంగా ఉంటుందో అనేది అధ్యయనం మొత్తం చేస్తూ ఉంటది అయితే ఇక్కడ ఒక విషయం ప్రభు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే దేశపు కాపరుస్తులారా మీరందరూ చెవి ఎగ్గి ఈ ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా అంటే ఎలాంటి సంగతి అన్నప్పుడు కింద మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ సంగతి బిడ్డలకు తెలియజేయడి అంటే ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయమంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడ ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలో రాబో తరం వారికి తెలియజేయదు అంటే వాళ్ళ బిడ్డలో బిడ్డల తరం అంటే తరతరాల నుంచి అవి తెలియజేయాలా అని చెప్తూ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ తరంలో అది జరిగింది ఈ చివరి కాలంలో మన తరంలో కూడా అవి జరుగుతాయి అని వాక్యము అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అయితే ఏం జ్ఞాప జ్ఞాపకం చేస్తుంటే గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చీడ పరుగులు తినివేసి ఉన్నవి కాబట్టి వీటి నాలుగు రకాల గుంపులు ఈ నాలుగు రకాల పురుగులు కాబట్టి వీటిలో ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం అవి అక్కడ మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఇవన్నీ గుంపులు ఇవన్నీ దేవుడు పెట్టిన గుంపులు ఒక సైన్యము అని మనం అర్థం చేసుకోవాల అయితే ఎందుకు ఈ సైన్యము అంటే ఇస్రాల్ వాళ్ళ పంటలు వాటి అవన్నీ తినేసినాయి అన్నట్టు వాళ్ళ పంటను అన్ని ఎందుకంటే వాళ్ళు తిరుగుబడతనం చేసినారు కాబట్టి సైతానికి అవకాశం ఉన్నట్టు ఎప్పుడైతే తిరుగుబడతనం చేస్తే దుష్టుడు సైతానికి దేవుడు అప్పచిపేవాడు పాత నిబంధన కాలంలో శత్రులకు అప్పచిప్పేవాడు కాబట్టి ఇక్కడ ఇసల ప్రజలుకి దేవుడు మాట్లాడుతుడు ఏవేల ద్వారా కాబట్టి దేవుడు హెచ్చరిక అక్కడ ఇష్ణుడు కాబట్టి మత్తులరా మేల్కొని కన్నీరు విడువుడి కాబట్టి ఇసల్ ప్రజలు అంతా జరిగినా గాని ఇంకా మత్తులాగా ఉన్నారు పంట పాడైపోతుంది అది పొలము క్షీణించిపోతుంది మనుషులు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు ఏ రీతిగా ఉన్నారు అనేది ఇంకా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మత్తులరా మేల్కొని కన్నీరు విడు ద్రాక్షరస పాలన చేయవల్ల రోదన చేయుడి కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను కాబట్టి మీ మీ ప్రయాసం అంత పోతుంది కాబట్టి అవన్నీ శత్రువులు పాలవుతున్నాయి శత్రులు వచ్చి అంత భయంకరంగా దేవుని బిడ్డల మీద పడుతున్నాడు వాడు అంత భయంకరంగా వాళ్ళు సత్యమే లేదు ఎక్కడిచ్చిన ద్రాక్ష అంటే సంపూర్ణమైన సత్యానికి సాదృశ్యం ఆత్మీయ సత్యం కాబట్టి ఎక్కడ కూడా సత్యం లేదు అంత పొల్యూషన్ అయిపోయింది అంత పొల్యూట్ అయిపోయింది అంత భయంకరమైన తెగుళ్ళు ఆ శిక్షలు అవి పురుగులు వచ్చేసి మొత్తం వాటిని పడి వాళ్ళ ఆత్మీయ స్థితిని మొత్తం తినేస్తూ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలా ఇంత భయంకరంగా ఉంది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా తర్వాత అందుకే దేవుడు చెప్తాడు అక్కడ ఇక్కడైనా మేలుకోండి అన్నట్టు వాళ్ళు ఇంకా మత్తులాగన్నారు మతపరంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా మత్తులాగనే కనిపిస్తున్నారు అన్నట్టు తర్వాత చూడండి కొత్త ద్రాక్ష మీ నోటికి రాకుండా నాశనమయ్యను లెక్కలేని బలమైన జనాంగము నా దేశంలోనికి వచ్చేవి అంటే మొత్తం వచ్చి పడ్డాయి దేవుని బిడన చుట్టేసినాయి అన్ని పడ్డాయి అన్ని గుంపులు గుంపులుగా వచ్చేసి పడ్డాయి శత్రు సమూహము సైతన్ సమూహం ఈ రోజు తాండవిస్తున్న దుష్ట శక్తులన్నీ తాండవిస్తున్నాయి సంఘాల్లో బడి తాండవిస్తున్నాయి పత్తి విగ్రహార్థన యొక్క దురాత్మ ఉంటది ఒక దయ్యం ఉంటది వాళ్ళు మేలోక దేవత ఆని ఆ నక్షత్రాన్ని మోసుకొని పోయి ఆ వాక్యం చెప్పినందుకు స్థెపన్ని రాలతో కూడా చంపినారు పాత నిబంధన కాలం పుస్తకం ఒకటే అధ్యయనంలో చెప్పేసి ఆయన మీ పూర్వీకులు ఎట్లా పూజించాడు ఈ రోజు మీరు ఎట్లా పూజిస్తున్నారు ఆ రీతి ఉన్నారని చెప్పి చెప్పిండ్రు అట్లా చెప్తే మనుషులు అక్కడ భయంకరంగా చంపిండ్రు అతను స్థెపన్ని కాబట్టి ఈ చివరి కాలంలో మనం అట్లా ఆ రీతిగా మనం ఎట్లా చెప్పగలం అది ఆత్మీయ స్థితిలో మనం ఎట్లా చెప్పాలి అని డైరెక్ట్ చెప్పిండు కాబట్టి నువ్వు ఆత్మలో నువ్వు డైరెక్ట్ చెప్పగలవా ఇది ఆత్మీయమైన విధానం అనేది డైరెక్ట్గా చెప్పాలంటే అది ఆత్మలోనే నువ్వు అది తెలుసుకోవాలా పేతులు ఎట్లా చెప్పిండు పౌలు ఎట్లా చెప్పిండు అవన్నీ అని ఆత్మలో తెలుసుకొని అవన్నీ రాసిన కాబట్టి ఆత్మలో తెలుసుకొని రా పసిది దేవుని ఆత్మ సాయం అవసరం మనకు దేవుని సాయం లే ఆత్మసాయం లేకుండా కూడా మనం చెప్పొచ్చు ఏదో మన సొంత తలం పొస్తాను ఏదో ఏదో ఒక రికార్డింగ్ విని ఏదో కాపీ కొట్టినట్టు అట్లా కాదన్నట్టు ఆత్మను నువ్వు నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటానంట అందుకు దేవుని ఆత్మక మన చోటు ఇవాళ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏ రీతి అనే విషయం ప్రభు అక్కడ లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చినది వాటి పనులు సింహపు కోరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష పాడు చేసి ఉన్నవి నా అంజరూపు చెట్లను తుత్తేళ్లుగా కొరికి వేసినది చెట్లు ద్రాక్ష చెట్లు బెరడు వాటిని పారవైనట్లుగా చెరుట్లు కొమ్మలు తెలిపాయను అంటే ఎంతో భయంకరంగా వాటిని తినేస్తున్నాయని చెప్తున్నా అక్కడ ఉరికి పడేస్తానంటే సర్పంలో తేలు గుంపులు ఇవన్నీ ఇవన్నీ గొప్ప జనం మీద పడి సంఘాల మీద పడి అవి భయంకరంగా తాండవిస్తాయి కానీ వాళ్ళు గ్రహించలేని స్థితులు ఉన్నారన్నట్టు కాబట్టి చూడండి పెనుమిటి యవనరాలు గోలెమ పట్ట కట్టుకుని అంగలాచంటూ కాబట్టి అంగలాచాలా అనే విషయం చెప్తుండ నైవేద్యము ప్రాణార్పమును యహోవ మందిరంలోనికి రాకుండా నిలిచి నిలిచిపోయను యహోవకు పరిచ్చేరించే యాజకులార అంగలాచు యాజకులు అంగలార్చున్నారు కాబట్టి వాళ్ళు అంగలారుస్తున్నారు ఎంతో అంగలార్చినా కానీ ఏం లాభం లేదనట్టు మొత్తం భయంకరంగా తయారైపోయిందనట్టు పొలము పాడైపోయాను భూమి అంగలారుస్తుంది ధాన్యం నశించను కొత్త ద్రాక్ష రసము లేకపోయిన తైల వృక్షము వాడిపోయిను భూమి మీద పైరు చెడిపోయను గోధుమ కర్రలను ఎవల కర్రలను చూసి సేదంగాలారా సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపరులారా రోదన చేయుడి ద్రాక్ష చెట్లు వాడి చెడిపోయను అంజులోపు చెట్లు వాడిపోయాను కాబట్టి ఇవన్నీ చెట్ల గురించి మాట్లాడుతున్నాడు ఇవన్నీ పొమ్మల గురించి మాట్లాడుతున్నాం ఇవన్నీ ఆత్మీయ శక్తిగా అంటే దేశం ఎంత భయంకరంగా ఉందో మీరు చూడండి ఆ చూస్తే మూడు మూడు వచనాలు చాలా భయంకరమైన దేవుని సంబంధించిన ప్రవచనం రాకడ సంబంధించిన ప్రవచనాలు ఈ చివరి కాలంలో యాజకులు ఎట్లా ఉండాలా ఏం చేయాలనేది అక్కడ ప్రభు అక్కడ మాట్లాడుతున్నాయి ఏవేల ద్వారా కాబట్టి ఇప్పుడు చివరి కాలంలో ఇవన్నీ ఎట్లా వచ్చి మనుషులు మీరు ఏ రీతిగా చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికన్నా మీరు తెలుసుకోండి ఇప్పటికే మీరు వాటించి బయటకురండి అని ప్రభు చెప్తున్నా కాబట్టి ఈ వచనంలో చూడండి పైన వచ్చిందో ద్రాక్ష చెట్లు చెడిపోయిను అంచినూప చెట్లు వాడిపోయిను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్లరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయినవి నరులకు సంతోషం ఏమీ లేకపోయినా అంటే ఎక్కడ కూడా సంతోషం లేదు ఆనందం లేదనట్టు ఆత్మలు దుఃఖిస్తేనే అంటే సంతోషంగా ఉన్నారు కదా ఇప్పుడు ఈ రోజు అన్ని పండుగలు చేసుకుంటూ ఆచారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళ ఆత్మ మటుకు హృదయ అది నిజమైన సంతోషం కాదు ఏ స్ప్రంట నా సంతోషమే నా సమాధానం మీకు ఇస్తాన అంటే ఆయన కాకుండా లోకంలో కూడా కొంత ఉంది సంతోషం కొంత ఆనందం ఉంది ఈ లోకపు ఆనందం ఉంది ఈ లోకపు సమాధానం కూడా ఉంది ఈ లోకపు సమాధానం ఏంటంటే అందరితో బాగుంటే నీకు బాగుంటుంది అన్నట్టు కాబట్టి దేవుని సమాధానం అట్టుండదు దేవుని సమాధానం ఎట్టుదంటే పాపిని కూడా ప్రేమిస్తానట్టు ఆయన ఇచ్చే సమాధానము మనిషిని నువ్వు శత్రువైనా సరే వాటితో సమాధానం పడి నడిపిస్తానట్టు అది తాలుతుంది అది ఆయన సమాధానం మన ప్రభుత్తి ఈ లోక సమాధానం ఏంటంటే వాటితో మన సరిగి లేకపోతే మన వాడి నుంచి మనకి ఏం లాభం రాదు కాబట్టి వాళ్ళతో మంచి క్లోజ్గా ఉన్నారు ఇది లోకపు బుద్ధి అన్నట్టు తేడా ఉంది కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎంత దేని గురించి సంతోషిస్తాను దేవుని బట్టి సంతోషిస్తున్నావా నీ ఆస్తుల అంతస్తులు బట్టి సంతోషిస్తున్నవా దీని గురించి నువ్వు సంతోషిస్తున్నావు ఈ లోకంలో ప్రభు గురించి సంతోషించే హృదయంలో సంతోషిస్తారు ఆత్మలో సంతోషిస్తారు అది బయట కనిపించదు అది హృదయంలో ఉంచదన్నట్టు అది ఆత్మలో ఉన్నవాడే గ్రహించరాడు లేకుండా గ్రహించలేడు అన్నట్టు అందుకే పౌలు కూడా మేము శరీర చూడము అందరినీ ఆత్మలోనే ఎరుగుతామన్నాడు కాబట్టి ఈ రోజు సేవకులు ఆత్మలో చూస్తున్నవా నువ్వు శరీరంలో చూస్తున్నావా నైన్టీ నైన్ పర్సెంట్ సేవకులు ఆత్మలో చూసేవాళ్ళు తక్కువ కాబట్టి కండ్ల కనిపించేవన్నీ అవి నిజాలు కావు కదా కండ్ల కనిపించేంత సత్యం కాదు కళ్ళ కనిపించేదంత అబద్ధం కాదు కాబట్టి అవన్నీ ఎట్లా తెలుసుకోవాలంటే ఆత్మలో తెలుసుకోగలవు అది ఆత్మీయమ జీవితం అన్నట్టు వాడి తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మలో ఉంటే కానీ లేకుంటే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమైతే తెలుసా నువ్వు అపరాధిగా తీర్పు తీర్చబడుతుంది నీకు నువ్వే శిక్ష తెచ్చుకుంటూ అన్నట్టు మనం ఎవరి గురించి తీర్పు తీర్చాం ఎవరు లెక్క అప్ప చెప్పుకుంటాడు ఎవరు ఎవరికి వాడే తిరుపతి కాబట్టి అందుకు మనం బహుజాగ్రత్తగలిగి ఉండాలా అనే విషయం ప్రభు చెప్తా అందుకే ఈ చివరి కాలంలో మనుషుల గుణగణాలు మనుషుల విధానాలు వాళ్ళ ప్రవర్తన జీవన విధానం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రకృతి సంబంధంగా తెలుసుకుంటే నువ్వు మోసపోతావు అన్నట్టు అది మోసం అన్నట్టు వాళ్ళ దుష్టు ఆ రీతి ఆత్మలో ఉంటే నిన్ను మోసగించలేడు ఎందుకు సేవకులను సేవకులు అపార్థం చేసుకుంటుంటారంటే వాడు ఇంకా ప్రకృతి సంబంధంగా శరీకరణ ఉండదు కాబట్టి అందుకు మనం ఆత్మలో మనుషులు తెలుసుకోవాలా చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలా పదమూడు వచ్చిన యాచకులారా గోని పట్ట కట్టుకుని అంగలాచుడి బలిపీఠం వద్ద పరిచయం చేయవారులారా రోదన చేయుడి నా దేవుని పరిచారుకులారా గోని వేసుకొని రాత్రంతే గడుపుడి నైవేద్యం ప్రాణార్పము మీ దేవుని మందిరంలోనికి రాకుండా నిలిచిపోయను ఉపవాస దినమును ప్రతిష్టుడి వ్రతదినం ఏర్పరచుడి యుహోవను బ్రతకులాడుకున్నట్టుగా పెద్దలను దేశంలోను బయలుదేరి జను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యుహోవ మందిరంలోకి సమకూర్చుడి చివరి కాలంలో సమకూర్చాలంటే నువ్వు ఉపవాసం ఉండాలా కాబట్టి ఉపవాస దినం మన మనం ప్రతి మనం ఎంచాలా ప్రతిష్ఠించాలా ఒక ఉపాస దినం అంటే దేని కొరకు ఉపాసం ఉండాలా సమస్యల కోసం ఉద్యోగాల కోసం కాదు ఉపాసం ఉండేది కష్టాల కోసం ఉపవాసం ఎవరు ఉండరు తెలిసిన సత్యం తెలిసిన వాడు కష్టాల కోసం ఉపాసం ఉండరు ఆత్మమైన విషయాలు తెలిసినే ఉపవాసం ఉండరు అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం ఉపాస ప్రార్థనలు అందుకు మనము ఏకంగా కూడుకోవాలా ఇక మీదట ఎక్కడ కూడుకున్నా సరే నాకు దేవుడ ప్రేరేపణించండి ఎక్కడ మనం కూడుకున్నా సరే అందరూ ఉపాసంలోనే కూడుకొని దేవుని సన్నిధిలో మోకాలు వేసి ఆయన ఆయన ఆయన ఆయన విడల కొరకు మనం రోదన చేయాలా మనం ప్రార్థన చేయాలా ప్రవ్వా మా దేశాన్ని కాపాడు ప్రవ్వాళ్ళందరినీ మనం కాపాడాలంటే అప్పుడు ఆయన మార్గం చూపిస్తారు అప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మను తీసుకెళ్తుంది అప్పుడు చూపిస్తారు ఎట్లా వాళ్ళకి సొల్యూషన్స్ ఎట్లా ఎలా ఏ రీతి వాళ్ళు నడిపించాలి అవన్నీ వాళ్ళు పరలోకంలో పోయి తెలుసుకున్నారు కాబట్టి మరణం కూడా పరలోకంలో పోయి తెలుసుకోవాలా ఈ లోకంలో ఉన్న ఈ శరీరంలో ఉన్నప్పుడే కాబట్టి ఇవన్నీ టీచింగ్స్ మన బోధలో మన జీవన విధానం అంతా ర్యాంక్ ఆత్మీయమైన ర్యాంక్ మనకి ఇంకా ఉన్నత స్థితిలో ఎదిగితే గాని ఇవన్నీ మనం తెలుసుకోలేం ఈ చివరి ఏవేల గ్రంథంలో ముఖ్యమైన వాక్యం ఏంటంటే ఏవేల గ్రంథం రెండో అధ్యాయంలో ఈ అధ్యాయం మొత్తం చివరి తర్వాత ఇక్కడ వాక్యం చెప్తుంది ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చాం రెండు అధ్యాయం వాక్యం ఏం చెప్తారంటే తర్వాత టైం లేదు కాబట్టి తర్వాత తర్వాత నేను సర్వ మీద నా ఆత్మను కుమ్మరింపును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు ప్రవచనములు చెప్పురు మీ ముసలిం వారి కళలకు అందరు మీ యవనములు దర్శనం చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పని మీదను నా ఆత్మను కుమ్మరింతును కాబట్టి ఏ వేళ ప్రవచనం ఏంటంటే ఈ అంత దినాలలో ఇవన్నీ తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టాలా దానికోసం మనం ఉపాసమై ఉండాల నువ్వు ఉపాసం ఉండాలా ఒక రోజు ఒకరు ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్తోనే వాక్యాన్ని ఒక పాస్టర్తోనే మాట్లాడుతున్నా నాతో పాటు ఇంకో పాస్టర్ను అయితే ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు మీరు పరిశురాత్మతో నింపబడాలా మీ దేవుని ఆత్మకు కనిపెట్టండి బ్రదర్ మీరు ఎన్నో ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నారుగా సేవ చేస్తున్నారు మీరు పోయే ప్రాంతం మరి బహు కఠినమైంది అని చెప్పంటే అప్పుడు దేవుడు అక్కొక వాక్యం చూపించింది కొనండి చూడండి కొన్ని దురాత్మలు దెయ్యాలు పోవాలంటే నువ్వు ఉపాసం ప్రార్థన చేయాలా కొన్ని మొండి దురాత్మలు ఉంటాయి అవి పోవాలంటే నువ్వు ఉండి ప్రార్థన చేయాలా అని అక్కడ చెప్తున్నాడు అదే విధంగానూ మీరు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి బ్రదర్ దేవుని పరిశుదాత్మక వరకు మీరు అడగండి ప్రభావాని ఆత్మను కనికరించి ప్రభావా అని అడగండి దేవుడు తప్పక మీకు ఇస్తానంటే వాళ్ళు చెప్పింది అన్నట్టు ఆ టైంలో సరే అంట తర్వాత నువ్వేందుకు మాకు చెప్పేది అని అంటే ఆ రోజు ఈ రోజు కూడా అటు సేవకులు ఉన్నారు మన మధ్యలో మనం ఎంతగా దేవుడు చెప్పినా కానీ చూడ ఎన్నో సంఘాలకు మనం పోతూ ఉంటాం కదా ఎన్నో చెప్తా ఉంటాం మనం కానీ ఎవరు కూడా దాన్ని పాటించాలన్నట్టు ఎందుకంటే అది చెప్పింది అది తిరిగి మళ్ళా నీ అది యాక్సిడెంటల్ గా రాదు దేవుడిని ఆత్మని మళ్ళీ తీసుకొని రిటర్న్ రిపీట్ గా మళ్ళీ ఒక సైకిల్ మళ్ళీ తిరిగి వస్తానట్టు కాబట్టి ఇప్పుడున్న నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండి మనం ఇంకా దేవుని ఆత్మతో నింపబడి రోధన చేస్తూ ఇవన్నీ వచ్చి మనుషులు మీ సింహము పొదల్లో నుంచి బయలుదేరింది వినాశకుడు వాడు బయలుదేరింది ఆల్రెడీ వాడు పడవేబడ్డు ఆల్రెడీ వాడు బయలుదేరి భయంకరంగా మనుషులు చిత్రవర్త చేస్తున్నాడు కాబట్టి వాడిని ఓడగొట్టాలంటే వాడు వాడు బలవంతుడు వాడిని ఓడగొట్టాలంటే వాడికంటే బలవంతుడు మనం తయారయ్యేవాలి కాబట్టి శత్రు బలం అంతా అధికారం ఇచ్చాను కాబట్టి వాడికి కూడా బలం ఉంది వాడికి ఎప్పుడు మనకు బలం చేస్తుంటే మన బలం వాడు బలం నువ్వు బలహీనతలో ఉంటే వాడికి బలం అన్నట్టు అందుకు మన బలహీతలో మనం ఉండొద్దు ఏ దిశలో కూడా నువ్వు బలహీనగా ఉంటే వాడిని నువ్వు లోపచ్చుకుంటాడు అందుకు మనం బహుజాగ్రత్త కలిగి ఆత్మలో సంపూర్ణతలో మనం ఇంకా బలపడి దేవుని వాక్యంలో ఇంకా మనం బలపడాల నీ హృదయం కలవరపడొద్దు అంటే కలవరమైన అయిన విషయాలు నీ కళ్ళ కనిపించొచ్చేమో నీ హృదయాన్ని కలవరపరిచే సంగతులు కొన్ని కొన్ని నీకు ఎదురవచ్చు అయినా సరే నువ్వు మనకు కలవరపడడానికి వీలదు దేవుని విశ్వాసం ఉంచుడు నా ఎందుని విశ్వాసం ఉంచమన్నాడు కాబట్టి ప్రభు ప్రభునందు మన విశ్వాసం గురించి మనం ముందుకు వెళ్ళాల హెబిల్ రష్మల్ పత్రికలు చూస్తే విశ్వాస వీరుల గురించి మనం చూస్తాం అవన్నీ చెప్తారు ఏలియా గురించి అందరి గురించి చెప్తారు గురించి దావిద గురించి అబ్రహాం గురించి మోస గురించి అన్ని చెప్పిన తర్వాత వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉందో చెప్పిన తర్వాత చివరికి ఇప్పుడు మనం ఏం చేయాల వాళ్ళందరూ ఎవరిని పాటి ఎవరిని పాటించింది ఎవరి విశ్వాసం పెట్టి నడుచుకున్నారు ఏసీ ప్రభు మీద అని చెప్తున్నాడు అక్కడ చివరికి ఇంత గొప్ప సాక్షి సమూహం మనం మేఘమేరూ మనల్ని ఆవరించిందగా చులువును చిక్కును పెట్టి పాపమును విచిపెట్టి విశ్వాసమైన కర్తదని కొనసాగించేవాడిని ఏసు వైపు మన ముందు ఉంచబడిన పరుగు పన్నెండులో మనం ఓపికతో పరిగెత్తదము ఓపికతో పరిగెత్తాలా పరిగెత్తడం ఓపిక ఉండాలా ఓపికతో పరిగెత్తడం అంటే కొద్ది కష్టమే కదా పరిగెత్తేది అక్కడ ఓపిక అనే పదం ఎందుకు వాడండి దేవుడు పౌలు నీ పరుగు పన్నవి ఓపికతో ఉండాలా ఎక్కడంటే అక్కడ పరిగెత్తేది కాదు ఓపికతో పరిగెత్తాలంటే మెల్లగా నువ్వు పరిగెత్తాలా పరిస్థితులు చూసి శత్రువు ఎక్కడుండో ఎక్కడ పొంచిండో వాడిని చూస్తూ వాడు ఏ రీతికి పనిచేస్తున్నాడో వాడిని ఎట్లా వాడగొట్టాలని చూస్తూ నువ్వు పరిగెత్తాలా వాడిని వాడి వాడిని ముందుకు వెళ్ళాలా కాబట్టి ప్రభుని ముందున్నాడు కాబట్టి ఆయన మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాలా మన విశ్వాసాన్ని మనము మనం కాపాడుకోవాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన హృదయాలు దేనిషలో కూడా మనం కలవరపడొద్దు దేని విషయాలు కూడా మనం భయపడద్దు ప్రతిది ప్రతి పరిస్థితిలో నువ్వు కాబట్టి నా నా ఈ మధ్య కాలంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కానీ ప్రతిదీ ప్రార్థన ద్వారానే దేవుడు నేను జయించగలినాను ఒకనొక దినం నేను అందరితో మీ సాక్ష్యాన్ని కాబట్టి దేవుడు ఆ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిండు ఎన్నో కార్యాలు చేసిండు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విజయం దేవుడి ఇచ్చాడు ఏ రీతిగా ప్రభువును నడిపించాడు అవన్నీ ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు అని నేను చూడగలిగిన కాబట్టి నీవు పత్తి నువ్వు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎట్లా ముందుకెళ్ళాలో అనేది పత్తి దేవు ఎట్లను విజయం పొందాలా అనేది దేవుడు నాకు అవన్నీ చూపించింది ఆ విజయం నేను చూడగలిగిన కాబట్టి హృదయాన్ని కలవరిపరిచేది బయపు నుంచి సంగతులు భయంకమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే ఏది కూడా నాకు ముందు నిలబడలేదు ప్రతి దాని మీద దేవుడు నాకు విజయం ఇచ్చింది ప్రభుత్వ తప్ప ఎవరు కూడా విజయం ఇవ్వలేదు కాబట్టి సమస్యను నువ్వేదాన్ని యుద్ధం చేస్తే గెలిచి ముందుకు వెళ్ళాలి ఆల్రెడీ దేవుడు ఒకప్పుడు మనము ప్రవా చేయ ప్రవాహ చేయ ప్రవా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అవి దేవుడు మనకి ఇచ్చేసింది నాకు రిలీజ్ కాబట్టి నువ్వు సైతాన్ శక్తి మీద విజయం పొందాలా ముందుకు వెళ్ళాలా ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు అవన్నీ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అన్నాడు కాబట్టి ఇది ఆత్మీయమైన విధానం అన్నట్టు కాబట్టి ఇవన్నీ ఆత్మలను మనం తెలుసుకోగలం కాబట్టి పశుధాత్మ అభిషేకం దేవుడు ఎందుకు ఇచ్చిండు మీరు పరిశుధాత్మ ఇచ్చినప్పుడు శక్తి నొందిదురు అన్నట్టు శక్తి ఫస్ట్ శక్తి వస్తుంది పవర్ అన్నట్టు శక్తి నొందిదురు తర్వాత యోదయ సమరయ బూది గంత మేరకు సాక్షులు కాబట్టి యోదయ సాక్ష్యం ఇవ్వాలా క్రైస్తవ సంఘంలోనే సాక్ష్యం ఇవ్వాలా ఒక దశలో తర్వాత సమర వెళ్ళాల నువ్వు అన్నిలో ప్రాంతంలోకి తర్వాత బూది గంత తిరిగి రా చుట్టేసి రావాలా సేవ పచ్చరిలో కాబట్టి దేవుడు ఒకసారి మనం ఒక వాక్యం దేవుడు మనకు రిలీజ్ చేసిండు ఆ దీపాశిస్తుడు ఇంట్లో అనుకుంటాం దేవుడు మిమ్మల్ని అనేక రాజ్యాల మీద నియమించను అంటూ అనేకమైన రాజ్యాల మీద దేవుడు మనం నియమించండు ఈ లోకంలో సైతన్ కూడా అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన వాటి మీద దేవుడు ప్రభువు ఎట్లా అనేకమైన వాటి మీద దేవుడు విజమిచ్చిండో విజమిస్తున్నాడు ఆ రీతిగానే సైతన్ సమూహం కూడా వాడు కూడా అనేకమైన రాజ్యాల మీద వాడి అధిపతులు పెట్టిండు ఆ సైతన్ సమూహాన్ని పెట్టిండు ప్రతి ప్రాంతంలో ప్రతి దేశానికి ప్రతి ఊరు ప్రతి గ్రామము పత్తి పొలి దగ్గర ప్రతి దశలో పొలి దగ్గర ఉంటున్న వాడు స్టార్టింగ్ లో ఊరికి ఎంటర్ ఆ ప్రాంతంలో నిలబడి ఉంటాడు వాడు అక్కడ నిలబడతారు వాడు ఆ దురాత్మ అక్కడ ఉంటుంది అన్నట్టు కాబట్టి దేవుడు కూడా ఈ సృష్టి మొత్తం వాడిది కాదు కదా ఈ సృష్టి మొత్తం మన ప్రభుది వాడు ఆక్రమించుకొని వాడు మనుషులు నువ్వు వెళ్తుంటే వాడు బానిసత్వంలో వెళ్తూ ఉంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆయన బిడలమైన మనం అధికారం పొందుకోండి వారి బానిసత్వంలోంచి నువ్వు ఓడగొట్టి నువ్వు బయట తీసుకుంటే నువ్వు ఎంత యుద్ధ శిరులుగా నువ్వు తయారు కావాలా అనేకమైన వాటి మీద ఆత్మలైన ఖడ్గండి పర్శుదాత్మ అభిషేకం వాక్యములైన ఖడ్గం వాక్యము ఆత్మ రెండు కలవాల వాక్యమే సత్యం ఆత్మమైన ఖడ్గం ఆ ఖడ్గం ధరించుకొని సైతాన్ శక్తుల మీద విజయం పొందాలా అంటే చూడండి ఆ సమూహం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చింది కాబట్టి అవి మనం ప్రార్థన చేసి మన అడుగు పెడతా వెళ్ళిపోతాయి చూడండి ఎన్నో దురాత్మ ఎన్నో దుష్ట శక్తులు మనుషులు భయంకరంగా పీడిస్తూ ఉన్నాయి వాటి అన్నిటిని అనేక ప్రాంతాలు ఆక్రమించుకున్నాయి ముందే ఆక్రమించుకున్నాయి కాబట్టి మనం ఆలస్యం చేయటం వల్ల ఆల్రెడీ వచ్చేసినవై కాబట్టి వాటిని వెళ్ళగొట్టాలంటే నువ్వు ఇంకా బలవంతులుగా బలశూరుడిగా నువ్వు తయారు కొంటే ఆత్మలను బలపడాలా ఆత్మీయమైన విషయాలను బలపడినప్పుడే అవి మనల్ని చూసి భయపడితే అన్నట్టు అయితే మొన్న ఒక దర్శనం ఒక కళ వచ్చింది నాకు ఆ జ్యోతి వాక్యాన్ని ముగిస్తాను ఆలస్యం అయిపోయింది ఆ చిన్న బెదల ఒక గృహంలో ఆరాధన చేస్తున్నాం వర్షపు లో చేస్తున్నప్పుడు ఒక కళ దేవుడు ఒక దర్శనం దేవుడు ఇచ్చింది కళ కాదు దర్శనం అయితే ఆ అక్కడ ఏం కనిపిస్తుంటే ఇదే కళ ఇదే దర్శనము కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితము మనోజ్ బెర్ర ఇంట్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నైట్ వర్షప్ అప్పుడు బాగా వర్షపులు చేసేవాళ్ళం నైట్ లో ఆల్ నైట్ చేసేవాళ్ళం బాగా అప్పుడు తిరుమల గిలో ఉన్నాం మేము అప్పుడు అయితే ఆ టైంలో నాకు తెలియదు ఇవన్నీ అవన్నీ తెలియనప్పుడు ఏం జరిగిందంటే అయితే అప్పుడు ప్రార్థన చేస్తా మా బ్రదర్ కూడా చెప్పినాం కొన్ని వింత వింతమైన రకాలమైన ఆ దయ్యాలు అవి అవి ఎంత రకరకాల వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేటట్టు చూస్తేనే వెళ్ళిపోతాయి చూస్తేనే వెళ్ళిపోతున్నాయి చూస్తేనే వెళ్ళిపోతాయి నిన్న నాకు అప్పుడు భయం ఏంది ఎట్లా అని చెప్పి అని అర్థం అప్పుడు తెలియదు మనకి సరే అని చెప్పి ఇంకా బ్రదర్ చెప్పిన ఇంకా ఇంకా బాగా ఎక్కువ వర్షం చేద్దాం రవి అని చెప్పంటే ఇంకా ఇద్దరం కూర్చొని చేస్తూనే ఉన్నాం చేస్తా సరే కొంచెం కొంచెంసేపు తర్వాత అవి మొత్తం కనిపించుకొని పోయి అవే దురాత్మలు అదే అదే రూపాలు అదే వేరే రూపాలు ఆ రోజు వర్షం చేస్తూ ఆ ఈ గల్లీలో నుంచి ఒకటి ఆ స్థలం నుంచి ఒకటి అన్ని వచ్చి జమ అయిపోయి అక్కడ వచ్చేసింది వచ్చినప్పుడు అప్పుడు నేను అక్కడ ఏం జరుగుతుంది అందరూ ఆత్మలో నింపబడారు అందరూ వర్షం చేస్తాను గంభీరంగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు ఆ టైంలో అవి వచ్చి అక్కడ చూస్తున్నాయి కానీ అవి ఏం చేయలేకపోతున్నాయి కనిపిస్తున్న వాటిని గర్దిస్తున్న తర్వాత అవన్నీ వెళ్ళిపోయినాయి ఆ ప్రాంతం నుంచి ఒకటి వెళ్ళిపోయినాయి తర్వాత అవి పోయి ఇంకొక దురాత్మను తీసుకొచ్చాను అది మరీ భయంకరంగా దురాత్మ ఉంది అది తీసుకొస్తే అది కూడా చిన్నపోయింది అది కూడా ఏం చేయలేకపోయింది దేవుని అగ్ని అట్లా దిగింది ఆ రోజు అయితే దేవుని సన్నిధి దిగొచ్చింది అంత గంభీరంగా దేవుని ప్రార్థన అందరూ ప్రార్థన చేస్తున్న అందరూ భాషల్లో ప్రార్థన చేస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు గంభీరంగా దేవుని స్థుతిస్తున్నారు ఆ దయ్యాలు మొత్తం షేక్ అయిపోయినాయి ఆ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న దురాత్లన్నీ అయితే కొన్ని కొన్ని వాడి వాడు వేసిన ప్రతి చీకటి శక్తులు కూడా కదిలిపోయినాయి మొత్తం వాడి బలిపేటలు మొత్తం కదిలినాయి ఆ రోజు అంతగా దేవుడు గొప్ప కార్యం చేసింది ఆ రోజు కొన్ని దయ్యాలు కూడా వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయినా ఆ నుంచి చీకటి శక్తులన్నీ చూడండి ఎంత ఎంతకాలం నుంచి జమ అయి ఉన్నాయి రెండు ఆ ప్రాంతంలో వేసి పెట్టుకునే ఇవన్నీ అలాంటి ప్రార్థన కదిలింపు ఉపాసాలు ప్రార్థన చేసి అలాంటి ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు అక్కడ అంటే అంత పవర్ఫుల్ గా అవి అప్పుడు కదిలి అప్పుడులాగా అవి అవి కనిపించలే వాటి పని అప్పుడు వాడికి తగిలిందని చద అప్పుడు అగ్ని వాడు తాగినప్పుడు అప్పుడు అవి అటాక్ చేయడానికి వస్తాయి మనుషుల మీదకి ఏం చేయలేవని మనకు తెలుసు వాడు నిరాదాయుడు వాళ్ళు ఏ ఆయుధం లేదు కాబట్టి ఇవన్నీ ఈ చివరి కాలంలో మన మన సేవా జీవితం అంత సంబంధించింది కాబట్టి అందుకు అంత దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి మీ హృదయాలు కలవర పనియొద్దు రాబోయే ఎంత భయంకరంగా ఉంటాయి ఎవరు తెలుసు కాబట్టి ఏ ఏ పరిస్థితి వచ్చినా ఏమొచ్చినా సరే ఇది కఠినమైనది కాదు ఈ వాక్యమే నేను కాపాడుతుంది అందుకే ప్రకటన గ్రహంలో మూడార్థ్యం పదే వచ్చి నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమైన గైకుంటే కనుక ఈ భూలోకం మీద రాబోయే శ్రమల కాలంలో నేను కాపాడుతాడు దేవుడు నేను తప్పిస్తాడు ఎందుకు ఈ వాక్యంలో నువ్వు బలపడ్డావు కాబట్టి ఈ సత్యంలో నువ్వు కాబట్టి కాబట్టి అందుకు మనం వాక్యంలో మనం నానబడాలా బలపడాలా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నీ హృదయం కలవర పనిచేయద్దు నువ్వు సేవలో వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మనకి అయినా కానీ మనం భయపడదు వాటన్నింటినీ ఓవర్కమ్ చేసుకొని ముందుకు పోవాలా అప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది టైం అన్నట్టు అంటే ఇప్పుడు నేను యుద్ధంలో ఉన్నా అందుకు వాడు రాజ్యం కూలుతుంది కాబట్టి వాడు అటాక్ చేస్తుంది ఇప్పుడు నేను ఇంకా ఎక్కువగా పనిచేస్తా అప్పుడు వాడు వాడి రాజ్యం కూలిపోతున్నట్టు ఒక రోజు ప్రార్థన చేస్తుంటే ఆ శక్తి పెట్టాలు కూడా పాతల కల దయ్యాలు ఒక ఆత్మలో ఆ పీఠాలు ఉంటాయి ఈ లోకంలో శక్తి పీఠాలన్నీ ఉంటాయి రకరకాల శక్తి చాలా పవర్ఫుల్ దయ్యాలంటాయి ఆ శక్తి పీఠాలు మొత్తం కూలిపోతాయి మొత్తం ఆ బలిపీఠాలు మొత్తం కూలిపోతున్నట్టు దేవుడు చూపించిన దర్శనం అంటే మనం అంతగా ప్రార్థనలో ఉంటే ఈ ఈ లోకం నా డీమెస్ కాబట్టి ఈ మనం ప్రార్థన మరి విశేషంగా ఉపాస ప్రార్థన ఏవైనా ప్రవచన జ్ఞాపకం చేస్తుంది మనకి రోదన చేయాలా ప్రార్థన చేయాల ప్రతిష్ఠించాలి అందరిని జమ చేయాలా అందరిని సమకూర్చాలా ఒక చోట సమకూర్చి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి అట్లా దీగొస్తున్నట్టు పర్షదాత్మతో నింపబడి అందరూ ఆత్మలో వెళ్ళిపోతారు పరలోకం ఎవరు పరిచయం సంబంధించిన అవన్నీ చూసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తారన్నట్టు ఆ అనుభవం ఉంటే ఎంత బాగుంటుంది ఆ అనుభవం కోసం మనం ప్రయాసపడాలా ఎంతోమంది దేవుని బిడ్డ అనుభవం పొందారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి మనకు ఆశ ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తే సంఘాలు ఏం చెప్తా తెలుసా ఇదేదో కొత్త బోధ తీసుకొస్తున్నారని చెప్పి అనుకుంటారు అందుకు మన గ్రూప్లోనే ఇవన్నీ చెప్తాం బయట వాళ్ళు చెప్పం మనం కాబట్టి బయట వాళ్ళకి చెప్పాలంటే వాల్ కూడా స్థితిలో తీసుకురావాలంటే నువ్వు ఎంతగా ప్రయాసం పడాలా కాబట్టి పత్తి అందరూ భాషలతో మాట్లాడితే అందరూ దేవుని శ్రద్ధిస్తుంది అందరూ ఆరాధన చేస్తుంది ఎట్లా ఉన్న ప్రాంతం కదిరిపోతుంది అన్నట్టు భూమి కంపించింది అపోస్తులు ప్రార్థన చేస్తుంది మనం ప్రార్థన చేస్తే ఈ భూమి కంపించాలా అలాంటి ప్రార్థనలో మనం ముందు అందరం కూడుకున్నప్పుడు ఉపాస ప్రార్థనతోని దేవుని శక్తి పొందుకుంటే ఉదన ప్రార్థనా జీవితం మనం చేస్తే ఈ లోకంలో దయ్యాలు మొత్తం కూలిపోతాయి వాటిని కూలి కూలగొట్టేస్తాం మనం ఏకం కలిగి ఏకాత్మ ఏ హృదయం ఏక మనసు కలిగి అపోస్తులు ప్రార్థన చేసింది అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఇల్లంత కంపించింది పరిచరికి ఆటంకాలు అక్కడ ఎంతోమంది కొట్లనలు భయంకరంగా ఉన్నారు కొంతమంది పరిచరికి కొంతమంది ఇంట్లోకి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ఇల్లంతా కంపించిపోయిందంటే అప్పుడు బహుధైర్యంగా వాక్యం ప్రకటించినట్టు వాళ్ళు అంటే ప్రార్థన ఎఫెక్ట్ అని అట్లాంటి ప్రార్థనలు ఈ చివరి కాలంలో మనం చేయాలా అలాంటి ఉద్యమం తీసుకుని రావాలా గొప్ప ఉద్యమం అనేకుల్ని యుద్ధ శూరులుగా మనం తయారు చేయాలా ఈ యుద్ధాన్ని నేర్పించాలా ఈ రోజు లేదు విశ్వాసమే నేర్పిస్తారు వాక్యమే నేర్పిస్తున్నారు కాబట్టి అది దేవుడు మనకిచ్చిడు మీరు మేల్కొండి అవన్నీ వచ్చి జమ అయిపోయింది మొత్తం అవి తినేస్తనే వనుషులు వాళ్ళ వాళ్ళ పంటను తినేస్తున్నాయి వాళ్ళ ఆత్మీయ స్థితిని వాళ్ళ వాళ్ళకున్న వాటి పంట అంటే దేవుని కాబట్టి ఆ పంట మీద వచ్చేసినవన్నీ అవి తినేస్తాయి కానీ యాచకులు గ్రహిస్తలేరు కాబట్టి దేవుడు మనకు ఆత్మీయ నేత్రాలు కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు మనము వాళ్ళందరికీ విడుదల కల్పించాలా వాటి అన్నిటిని నుంచి మనం చేయాలంటే మనం ఇంకో ఉపాస ప్రార్థనలో ఉండి పరిశుధాత్మతో నింపబడి ఆత్మలో అవని తెలుసుకొని వాళ్ళకు బోధించాలా ఖచ్చితంగా వాళ్ళు వింటారు వాళ్ళ ఆత్మలతో మనం మాట్లాడితే ఆ స్థితికి మనం ఎదగాల ఇంకా మనం ఎదగల ఆ స్థితికి వాళ్ళ ఆత్మతో మాట్లాడట వింటే ఆ స్థితికి మనం ఎదగాలంటే ఎంతగా ఎన్ని గంటలు ప్రార్థన చేయాలా మనం ఎంతగా ఆత్మలో ఎదగాల మనం అది కదా స్థితి ఈ చివరి మనం ఆ స్థితికి మనం ఎదగాల అనేకులు ఆ స్థితిలోకి తీసుకొని రావాలా అలాంటి కృపా ప్రభు మనకు అందరికీ అనుగ్రించాలా ఈ ప్రయాసంలో నీకు ఎదురయ్యే పత్తి పరిస్థితిలో కూడా నువ్వు విజయం పొందాలా నీ హృదయంలో ఎలాంటి వ్యాకులం ఏది ఉండడానికి వీల్లేదు పత్తి దాంట్లో నుంచి మనం విజయం పొందాలా మన ఆత్మ శరీర ప్రాణములు అవన్నీ కొట్టిమిట్లాడుతూ ఉంటాయి ఈ లోకం వైపు చూస్తూ ఉంటాయి కానీ దేవుని ఆత్మకు నువ్వు వాటిని సమర్పించాలా ప్రతిరోజు మనం వాటిని సమర్పించాలా ప్రభావా నా ఆత్మ ప్రాణ శరీరంలో ఈ రాత్రి కాల సమయంలోనైనా మీకు అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తు నామం అరీతిగా మనం ప్రార్థించినప్పుడు దేవుని కంట్రోల్లో వింటే అప్పుడు ఆత్మలో అవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నట్టు ఉంటాయి నీ శరీరం నీకు సహకరిస్తూ ఉంటుంది నీ శరీరంతో నువ్వు కాబట్టి ప్రతిదీ ఆత్మలోనే నువ్వు గ్రహించాలంటే ఆత్మను నేను ఆయన చెప్పిన ఆత్మను జీవనై ఉన్నాయి కాబట్టి ఈ లోకము విశ్వసించదు నమ్మరు ఎందుకంటే అలాంటి టీచింగ్స్ లేవు చివరి కాలంలో అవి మనం తీసుకుపోతే ఖచ్చితంగా మనుషులు వింటారు ఇది కొత్త బోధగా ఉంది ఈ వైబుల్ ఉంది వాక్యం ఇంతకాల మేము చూడలేదే అని అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు ఎంతో రియలైజ్ అయినారు ఇది సత్యం ఈ వాక్యం ఇది ఆత్మీయమైన విషయాలు నేను చెప్తుంటే వాక్యలు ఇదేదో ఇంతగా ఉంది ఇది కొత్తగా ఉంది వాక్యం కానీ వాక్యంలో వింది అని గ్రహించగలిగినారు వాళ్ళు కాబట్టి అలాంటి అలాంటి బోధల్లో మనం అనేకలు మనం తీసుకొని రావాలా ఈ సత్యంలోకి అనేకలు మనం తీసుకొని రావాలా ఈ పునాది మీదకి తీసుకొని రావాలా అపస్తులు ప్రభుత్తి లేచిన పునాది ఆ పునాది ఏ స్ప్రవే ప్రభుల్లో తీసుకొని రావాలి ఇవాళ ఏరొక పునాది మీద కట్టుకున్నారు వాళ్ళ జీతాలు అవి డెస్ట్రాయ్ అవుతున్నాయి అవి కూలిపోయి పునాదు అదే సత్యం అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఈ అబద్ధ బోధల నుంచి మనం ఆ టెంట్ని బయట తీసుకొని రావాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికీ కనుగరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైనసయానికి ఎంతో వందాలు ప్రభా నిన్న నిన్ను నిరంతరం ఏకరీతమైన గొప్ప దైవానికి ఎంతో వందాలు ప్రభావ నైనా మీ హృదయంలో కలవరపడనీకుడి అయినారు దేవుని విశ్వాసం ఉంచుడి అన్నారు నా విశ్వాసం ఉంచమన్నారు ప్రభావ కాబట్టి నైనా మీ ఎందు విశ్వాసం ఉంచాం మీ వాక్యమే మాకు జీవం ప్రభ నైనా మీ చెప్పిన ప్రతి వాక్యాన్ని ప్రభ మేం మా జీవితంలో అవలంబించుకుని ప్రవా ప్రతి వాక్యంలో మీ ఆత్మ ఉంది ప్రభావ మీరు ఉన్నారు ప్రభావా కాబట్టి నైనా వాటిని స్వీకరిస్తున్నాం ప్రభావ నైనా వాళ్ళు ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రవా ఇంకా మేము శరీరంగా జీవిస్తే మమ్మల్ని క్షమించండి ఆ శరీరంశమైన జీవితం నుంచి మాకు విడుదల కల్పించి ఆత్మలో ఇక మీద మేము జీవించాలా ప్రభావ ప్రతి దశలో మేము ఆత్మలోనే ఉండాల ప్రవా అయినా ఈ లోకంలో ఎక్కడున్నా కానీ ప్రభావ మేము ఆత్మలోనే జీవించాలా ప్రతి మనిషిని ఆత్మలోనే ఎరగల ప్రభావ ప్రతి ఒక్కరిని ఆత్మలోనే తెలుసుకోవాలా ప్రతిదీది మేము ఆత్మలోనే తెలుసుకోవాలా ప్రభావా అలాంటి కృప కనిగరించి అలాంటి అనుభవం కనిగరించి ప్రవా మాకు అనుభవం కావాలా ప్రభావారే సహాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వందలు ప్రభావ మీరు చెప్పిన ఈ బోధల్లో ప్రభావా ఎన్నో ఆత్మీయమైన సత్యాలు కాబట్టి ఎంతోమంది ఇది కఠినమైందని ఎంతోమంది వెళ్ళిపోయినారు కాబట్టి మేము వెళ్ళం ప్రవా మీరే నిత్య జీవి మాటలు గొప్ప దేవుడు ప్రవ అయినా మీరే మా దేవుడు మీరే మా ప్రభు నైనా మిమ్మల్ని విచ్చి ఎక్కడికి వెళ్ళాం ప్రవా అయినా సర్వస్వం సమస్తం మీలో ఉండగే లోపంలో మేము ఎక్కడ వెళ్ళలేం ప్రభావ కాబట్టి నైనా మీరే సత్యవంతులైన దేవుడు ప్రవ నైనా మీ సత్యము మమ్మల్ని ఇంకా ప్రతిష్ఠింపజేసినారు నీకు ఎంతో వందనాల ప్రభా ఇంకా మమ్మల్ని ఇంకా ఆత్మలో పరి గా మీరు మమ్మల్ని తయారు చేయండి మీ పరిపూర్ణమైన మీకు పరిశుద్ధాత్మతో మేము నింపబడాల ప్రభావా మేము ఇంకా సంపూర్ణత మీద ఎదగల ప్రతి బలహీతను వాటి నుంచి విడదలు ఇచ్చి మన ప్రార్థిష్టమైన ప్రతి విషయంలోనైనా మీకు విధేత కలిగి మేము వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలు మమ్మల్ని తయారు చేయమని ప్రాధిష్టమైన ప్రదర్శిస్తే మీరు అందరినీ ఆశ్రయించని ఆరాధన పాల్గొని అందరూ మీరు బలపచ్చి మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన ఇక ప్రతి దినైనా ఒక ప్రవ ఎవరించి అయితే మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తాము అనారోగ్యతను ఆ కుటుంబాలందరి గురించి మేము ప్రార్థిష్టం ప్రతి ఒక్క బిడ్డకి ప్రవ స్వస్థపచ్చని ప్రతి అనారోగ్యాన్ని కొట్టి వేస్తాము వేసి ప్రతి ఒక్కరి కోవిన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన స్వస్థతను గురించండి ప్రభ జీవంతో నింపండి ప్రతి ఒక్కరికి మారుమని రక్షణ గురించి ఒకరికారు ఆత్మకు నశించడానికి వీలదు ప్రభా ప్రతి ఒక ఆత్మ రక్షణ బంధాల మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మీ వరకు జీవించేలాగానే సాయపడమని ఈ రాతి కాలశామంలో మాకు మంచిగా అరిగించండి మా ఆత్మ ప్రాణం ఆశ్చర్యంలోనైనా మీకు అప్పగించుకుంటున్నాం ఏసు క్రీస్తు నామూన కాచి కాపాడి మీ పరోలో ఒక పరలోక కళలు మాకు అనుగ్రీ ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగుపెట్టే మార్గం ప్రభా మేము ఎట్లా వెళ్ళాలి ఏ రీతి మీరు మాకు బయపించి వాటిని మేము అర్థం చేసుకొని అనేకలు బోధించవర్లాగా మమ్మల్ని అభిషేకించి మీరు వాడుకోమని అలాంటి ఆత్మ నడుపుదాల్లో మాకు దయచేమని ఏసు క్రీస్తు పరిశుద్ధి మన ప్రభు అయిన ఈ క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గృప్ను బెదర్సిస్తారు కుటుంబాలకి ఇంకా ఎంతోమంది ఆరాధనలు పాల్గొన్న కుటుంబాల అందరికీ సదాకాలం తోడైండు కాక ఆమె